గణపతి కవి కవీనావం జ్యేష్ఠరాజమ్ బ్రహ్మణా బ్రహ్మణి సాదనం శ్రీమహాగణాధిపతరంభా శంకరాచార్యము అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా్యా మేత్రు స్త్రమో బలమింద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాచర్యా బ్రహ్మ నిరాకరోత్రాకరణ నిరాకరణం మేస్ తదాత్మర ఉపనిషత్సర్మాస్ మయ్యి సంతు సంతో శాంతిష్యాన్ని శిక్ష మఘవన్మర్్యం వా ఇదరీరం ఆ మృత్యునాద్యామృత్యా శరీరోధిష్టానం ఆత్తో వై స శరీర స్త్రి స్త్రి అవి వాక్యాలు నేను వాక్యాల రూపంగా విభాగం చేసి చెప్పాను అంటే మీకు బాగా అలవాటు అయింది ఆ మంత్రం అని దీంట్లో చర్చ చేస్తూ ఉన్నాము ఆ చర్చలో భాగంగా నన్ను సర్వాత్మత్వే దుఃఖ సంబంధోకి సుతి చేతి నా దుఃఖస్వాటి ఆత్మత్వపగమాత్ అవిరోధ ఇప్పుడు ఈ ప్రశ్న ఎలా ఉంటుందంటే పూర్వపక్షం ద్వైతుల పూర్వపక్షం ఎలాగంటే సర్వము ఆత్మే అయితే వాళ్ళు సర్వము ఆత్మగా ఇంకా ఆత్మయే ఆత్మావా ఈ రోజు సర్వం ఈ ఆత్మయే ఈ సర్వము కూడా అన్నప్పుడు ఇంకే ద్వైతమే ఉంది ద్వైతమేమీ లేదు సో సర్వము ఆత్మ అయితే స్వప్నంలో అంటే స్వప్నంలో మీరు చూసే ప్రపంచం అంతా కూడా ఆత్మే అక్కడ ఉన్నదంతా ఆత్మతత్వంకేం లేదు అలాగే జాగ్రత్త కూడా ఎప్పుడైతే సర్వము ఆత్మని మీరు చెప్పారో అప్పుడు ఈ సర్వంలో ఏమున్నాయి అన్ని ద్వంద్వాలు ఉన్నాయి అంటే పుణ్యము ఆత్మే పాపమో ఆత్మనా అనే ప్రశ్న వస్తుంది ఎందుకంటే ద్వంద్వాలి ధర్మాధర్మాలు గొండు ఉన్నాయి రాముడు ఆత్మే రాముడు ఆత్మే ఈ మాట ఎలా అయోధ్యనే చెప్తే వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నా మీరు ఆశ్చర్యపడతుంది రాముడు ఆత్మే రాముండో ఆత్మేనా హనుమత్ భక్తుల దగ్గర ఆ మాట చెప్పారనుకోండి మొత్తం తాముడు ఆత్మే రాముండో ఆత్మే అంటే కాబట్టి సో ధర్మము ఆత్మే అధర్మము సర్వం ఆత్మ అంటే అలాగే ఉంటుంది కాబట్టి ఆ ద్వంద్వాలకి అతిక్కుపోయినటువంటి వాళ్ళ మనస్సుకి సర్వము ఆత్మ అనే మాట అంగీకారం కాదు ఇంక తేడాగా ఉంది రాముడు ఆత్మే రాముడు ఆత్మ అంటే ఇంక తేడాగా ఉంది తేడా చూపించారు కొద్దిగా సో ఇక్కడ వేదాంతుల యొక్క దృష్టికోణం ఈ విధంగా ఉంటుంది రెండు లెవెల్స్ ఉన్నాయి ది లెవెల్ ఆఫ్ యాక్షన్ ల లెవెల్ ఆఫ్ కాంటెంప్లేషన్ లెవెల్ ఆఫ్ యాక్షన్ లో ఏది ధర్మమో అది చేస్తాము ఏది అధర్మమో అది మానేస్తాము లెవెల్ ఆఫ్ కాంటెంప్లేషన్ లో ధర్మాధర్మములు రెండూ మిత అని తెలుసుకుంటాను తెలిసిపోతుంది ఇప్పుడు నన్ను ఏదైనా పని చేయమన్నారు అనుకోండి ఆ పని కరెక్టే తీస్తా లేకపోతే చేయండి నన్ను పాఠం చెప్పమన్నారు అనుకోండి కరెక్ట్ తప్పు అనే రెండు మిత్యని పాఠం చెప్తా అంతేగాని ఒకటి ఈ రెండు వేరు వేరుగా ఉన్నాయి ఒకటి రెండు సత్యం అలా పాఠం చెప్తే ఇంకా అనేది లేదా అంటాం అని లైఫ్ ఆఫ్ యాక్షన్ అండ్ లైఫ్ ఆఫ్ కాంటెంప్షన్ అని రోజు ఉంటారు ఈ అవుతారు వాళ్ళు వాళ్ళ స్వయం కన్ఫ్యూజ్ వాడిని కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే వాడు అర్థం చేస్తాడు అయిన వాడిని నువ్వు కన్ఫ్యూజ్ అని చెప్తే వాడు వస్తుంది అంతేగానా అవునండి నేను కన్ఫ్యూజ్ అయి ఉన్నాను అని తెలుసుకుంటాడా అలా తెలుసుకుంటా ఇంకేమి సో ఒక్కో గొప్ప పాఠం ఈ శాస్త్రాలను అధ్యయనం చేసిన వాడికి బోధించటం చాలా కష్టం వాళ్ళు చాలా రాంగ్ సి ఉంటారు ఇప్పుడు జీవించలేరు ఆయన ఉపన్యాసం చెప్తున్నారు ఎంతసేపు ఉపన్యాసం చెప్తారు ఆ జంటసేపు ఉపన్యాసంలో అన్ని అసందర్భము ఆయన మాట్లాడి చెప్పారు ఆ ఆయన వైదాంత విధ్వంసే మంచి పెద్ద విధ్వంసలేం కాదు ఆయన నేను అడిగాను ఏంటండి మీరు నేను ఉపన్యాసం మధ్యలో వచ్చాను మీరు చెప్పినవి ఏమీ సందర్భంగా లేవు అని నేనంటే ఆయన అన్నారు చూడు ఇవాళ ఉపన్యాసం తర్క శాస్త్రానికి సంబంధించి తర్కశాస్త్రంలో ఏం చెప్పారో అది టాపిక్ అని కాబట్టి తర్కశశాస్త్రంలో ఉన్నాయా లేదా మాటలు ఉన్నాయంటవా లేదంటవా అంటే ఉన్నా తర్కశశాస్త్రం అయితే సరిపడండి అవన్నీ తర్శాస్త్రంలో ఉన్న మాట్లాడాలి నేను సందేహం లేదు అప్పుడు నేను అన్నాను పబ్లిక్ని కూర్చోబెట్టి తర్కశశాస్త్రంలో ఉన్న మాటలు ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారు మీరు తర్కశాస్త్రం చెప్పన్నారు కాబట్టి తర్కశశాస్త్రం చెప్పారు అనుకుంటారా లేకపోతే నేను అనుకున్నట్టే అనుకుంటారా నేను ఎలా అనుకున్నానో అలా అది మీరు సందేశం ఇస్తున్నారని అనుకునే ఆ సందేశంలో నాకు ఇబ్బంది కలిగి నేను మీ దగ్గరకు వచ్చాను వాడికి అర్థమాత్రం వివేకం కూడా ఉండదు వాడికి సందేశమే కరెక్ట్ అనుకున్న వాళ్ళు ఇంటి వాటికి ఎండ్ ఆఫ్ తీకింగ్ ఇది అని నేను అబ్జెక్ట్ చేశాను అబ్జెక్ట్ చేస్తే తత్వశాస్త్రం యొక్క ప్రమేయం అలా ఉందా అవి కూడా శాస్త్రమే కదా అని అంటే అదే అన్ని శాస్త్రాలు ఎందుకు శాస్త్రం కాదు లేదు అయితే మన నిష్ట దేనేందున్నది ఈ విధంగా యదాం చదువుకున్న వాళ్ళు కూడా అద్వైత బుద్ధి ఆకర్షితులు అయిపోతూ ఉంటారు కాబట్టి ధర్మ అధర్మములు రెండూ కూడా ఆత్మే అని వాడికి అది పూర్వపక్షం ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే సర్వము ఆత్మ అయితే దుఃఖం కూడా ఆత్మే కదా అని పూర్వపక్షం కానీ శంకర్లు ఏమన్నారో తెలుసినా అయితే ఎవరే అన్నారు దానిలాగా మేము మేము ఒప్పుకుంటాం మనం దుఃఖం కూడా ఆత్మే అని ఒప్పుకున్నాం కళ్ళలో నీకు ఉత్సాహం కలిగింది ఆ ఉత్సాహము ఆత్మే కళ్ళలో దుఃఖం కలిగింది అది ఆత్మే ఏది అభ్యంతరం ఏంటి నేను ఒప్పేసుకుందాం అన్నారు సో అదే అంటున్నారు దుఃఖశ్యాతి ఆత్మత్వోపగమాత్ అవిరోధ ఇప్పుడు ఆత్మ అంటే నేను యొక్క యథార్థస్వరూపమే కదా ఆత్మ అంటే ఇప్పుడు ఒకడు ఒక నేను ఉల్లాసంగా పండుగ చేసుకుంటున్నాడు వారి యథార్థస్వరూపం ఏంటి ఆత్మ ఇంకో నేను ఏడు మొహం పెట్టుకూతున్నాడు వాడు యథార్థ స్వరూపం ఏంటి ఆత్మ రెండో ఆత్మ మాకేమో అభ్యంతరం లేకపోతే అవిరోధ నీకు విరోధం కనపడుతున్నా నాకేమో విరోధం కనపట్టలేదన్న ఇద్దరు మనుషులు మాట అలాంటి నీ సంగతి చెప్పు నువ్వు ఉత్సాహంగా పండుగ చేసుకున్న రోజున నీ స్వరూపం ఏంటి తర్వాత నువ్వు ఏడు మొహం పెట్టుకున్న రోజున నీ స్వరూపం ఏంటి రెండో ఒకటేనంటవా ఒకే నేనుండి ఓసారి సుఖాన్ని అనుభవించాడు ఇంకోసారి దుఃఖాన్ని అనుభవించేదంటావా లేకపోతే సుఖం అనుభవించినప్పుడు ఉండే నేను వేరు దుఃఖం అనుభవించినప్పుడు ఉండే నేను వేరంటావా నువ్వే చెప్పు కాబట్టి సుఖ దుఃఖములన్నవి వచ్చిపోయి అవి సత్యములు కావు వచ్చిపోయి వాటిని మిథ్యం కాదు ఓ కాలంలో వచ్చి మరో కాలంలో పోతుందో దానికి మిథ్యాన్ని పేరు అయితే ఈ క్షణంలో ఉండి మరుక్షణంలో పోయింది మిథ్యా అని ప్రతివాడికి తెలుసుకుంది మొద ఈ నిమిషంలో ఉండే ఐదు నిమిషాల తర్వాత పోయింది మిథ్యా అని ప్రతివాడు తెలుసుకుంటాడు దానికి కొద్దిగా తెలివితే లక్షర్లేదు ఉదాహరణ ఇచ్చి కళ కళ కల్లయా సత్యమా అని ఎవరైనా అడుగుతూడండి వైపులు మినహాయింపు మిగతా వాళ్ళందరూ చెప్తారు నేను మామూలుగా ఆటో వాళ్ళని రిక్షా వాళ్ళని అడిగితే ఆయన కళ కల్లాయా సత్యమా అని వాడిని అడిగితే ఎందుకు ఇలాంటి ప్రశ్న అడుగుతాను పోన్లేదా నేను అడిగాను నువ్వు చెప్పు నీ మనసు నువ్వు వచ్చింది చెప్పు నీ మనసు మా మిత్రులు కొంతమంది ఉన్నారు కింద ఆటో డ్రైవర్స్ వాళ్ళు కూడా స్వామిజీకి దండం పెడతా ఉంటారు నేను అడిగితే చెప్తాను నాయన నువ్వు చెప్పు కల్లాయా సత్యం అంటే కలనేమోనండి మా స్వామి జీసుకు వెళ్ళు ద్వైతా స్కూల్లో పాడేసి పన్నెండు సంవత్సరాల అభ్యాసం చేయించేస్తే వాళ్ళు సత్యమని చెప్తారు ఇది పన్నెండేళ్లు ద్వైతా చదివి నేర్చుకున్న పాఠం ఏమిటంటే కళ కూడా సత్యం కల కల్లా అని తెలియటానికి వాడు విద్వాంసుడు కానక్కర్లా అలా సామాన్యమైన చిన్నపిల్లలు కూడా చెప్తారన్నమాట అయితే కల కళ్ళని తెలుసుకున్నవాడు జాగ్రత్త అవస్థ సత్యం అని ఎందుకు భ్రమపడుతున్నాడు మహామహా పండితులు కూడా భ్రమపడుతున్నారు అంటే ది టైమ్ స్టేల్ ఈస్ లాంగ్ ది ప్రాబ్లం జాగ్రత్త అవస్థ యొక్క టైమ్ స్టేలు సో చూడండి టైమ్ స్టేల్ చిన్న పెద్ద అనే విషయాలు టైమ్ స్కేల్ లో అంటే కాల ప్రవాహంలో ఓసారి పుట్టిది ఇంకోసారి తిట్టేది అయితే సత్యమైన లేకపోతే మిక్స్ అయినా అవ్వాలి టైం స్కేల్ చిన్నదైనప్పుడు మిక్స్ అయింది పెద్దది అయినప్పుడు సత్యం అవుతుందా అలా ఉంటుందా ఎక్కడన్నా రూల్ అన్నది రూల్ అన్నది ఎలా ఉంటుంది ఒక టైంలో పుట్టి ఇంకో టైంలో పుట్టిది అయితే సత్యమైన అవ్వాలి లేకపోతే మిక్స్ అయినా అవ్వాలి టైం స్కేల్ తక్కువైనా ఎక్కువైనా అది ఇన్నిటి అది అలా ఉండాలి కదా రూల్ అనేది ఇప్పుడు న్యూటన్స్ ఫస్ట్ లా ఉందనుకోండి ఐదు నిమిషాలు అయితే అలా పనికి వస్తుంది పదిహేను నిమిషాలు అయితే ఇంకోలా ఉంటుంది అలా ఉంటుందా ఐదు నిమిషాలకైనా అదేలా పదిహేను నిమిషాలకైనా అదేలా సూర్యుని తిరుగుతూ భూమి తిరుగుతోంది కొన్ని కోట్ల సంవత్సరాలైనా అదేలా ప్రకారం తిరుగుతూ ఉంటుంది కాబట్టి స్కేల్ ఇస్ ఇయల్ వాట్ ఈస్ బోర్న్ ఇన్ టైమ్ అండ్ వాట్ డిస్అపియర్స్ ఇన్ టైమ్ ఇట్స్ అన్ ఇట్ ఈస్ మిథ్య జాగ్రత్త వస్తా మిత్య ధర్మాధర్మములు సుఖ దుఃఖములు అన్ని మితాయి మరి మిత్య అయితే సత్యం ఉండాలి సత్యం లేని ముఖ్య ఉండదు పావన్ని వీడు భ్రమపడ్డాడు అక్కడ తాడో ఏదో ఉండాలి అప్పుడు వీడు పావని భ్రమపడతాడు కానీ లేదీ లేకుండా శూన్యంలో ఏమీ లేదు ఆకాశంగా చూసి పోవాలని భ్రమపడ్డాడు దాన్ని హ్యాబీ సినింటారు అది వేరే ఆ వేరు మనం లగ్గు సర్పభ్రాంతి సందర్భంలో లగ్గు ఉంటే సర్పం కాబట్టి సత్యం ఉంటే నిత్యం అని భ్రమపడతాడు సత్యం ఏమిటి సో సుఖదుఖాలు మిక్స్ అయితే ధర్మాధర్మములు మిక్స్ అయితే మరి సత్యం ఏంటి సత్యం ఆత్మ మరి అయితే సుఖ దుఃఖాలు ఏమిటి ఆత్మ ఏదో అధ్యారోపం చేయబడ్డాయి ఆత్మస్వరూపంలో భాగం ఎన్నడూ కావు ఆత్మ ఏంటే ప్రకాశిస్తున్నావు హీరో ఏ విలమేటి హీరో కూడా తెర మీద కనపడ్డ మిథ్య విల కూడా తెర మీద కనపడ్డ మిథ్య యాక్షన్ చేసేటప్పుడు హీరోలా ఉండాలి విలన్గా ఉండకూడదు రెండు మిత్స అన్నారు కాబట్టి యాక్షన్ లెవెల్లో రెండో మిత్సని స్వీకరించి వెళ్ళనైపోకుండా ఏం విలనైపోతే నష్టమైపోతుంది నష్టమేం లేదు కాంటెంపులేషన్ లెవెల్కి నువ్వు వెళ్ళలేకపోతావు యాక్షన్ లెవెల్లోనే ఉండిపోతాం ఇంకా నువ్వు పొలాలనే సుభ దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది విలనైపోతే ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాలి దానికి నువ్వు సిద్ధపడితే ఇతనో నేను కాంటెంపులేషన్ లెవెల్కి వెళ్ళాలి అంటే యాక్షన్ లెవెల్లో రైట్ యాక్షన్ చేయాలి భేదం ఉంటుంది అంటే భేద దృష్టి ఉంటుంది అయినా రైట్ యాక్షన్ కేసు రెండు మిత్యయినా రైట్ యాక్షన్ కే రైట్ యాక్షన్ చేస్తే అంతఃకరణం సిద్ధి శుద్ధమై రెండు ముఖ్య అయినప్పటికీ కాంటంప్రులేషన్ లెవెల్కి వెళ్ళగలుగుతారు కాంటంప్రులేషన్ లెవెల్లో రెండు కూడా ముఖ్య అయ్యి తెలుసుకోగలుగుతారు కాబట్టి సుఖ దుఃఖములు ఆత్మయే ధర్మాధర్మములు ఆత్మ మహాత్ములు దివిషన్ అంటే ఆపోజిట్ విషయంలో పెద్ద ఆగ్రహం ఉండదు మహాత్ములకు ఆగ్రహం ఉన్నాడు నేను ఒకసారి ఇంకో ఇద్దరి సన్నిధిలో ఉన్నాను నేను అసలు నిజానికి ఇంకో ముగ్గురు ఉండాలి ఓ ముస్లిం స్కాలర్ పిలిచారు ఆయన రాలేదు నేను ఒక జూష స్కాలరు ఒక కేథలిక్ ఆ జీషన్ కొంచెం సెనెటిక్ గా ఉన్నాడని అనిపించింది నాకు ఇట్ ఈస్ అబండెంట్ ఇగ్నరెన్స్ అంటున్నాడు అని చెప్తే ఇస్ ఎబండెంట్ ఇగ్నరెన్స్ మెస్ ఆల్రెడీ కమ్ అని ఇలా మాట్లాడుతుంది అంటే ఎంత పవర్ఫుల్ లాంగ్వేజ్ తో కండెంట్ చేసేది ఆ తర్వాత ఆ కేథలిక్ క్రీస్ట్ అతన్ని విధి పెట్టేస్తాడు ఎందుకంటే సమావేశం అయిపోయింది ఇంకా హలో అంటే హలో అని అతన్ని అన్నం మానేస్తాడు ఎందుకంటే ఎబండెంట్ ఇగ్నరెన్స్ నేను నేను చెప్పింది ఏదో చెప్పాను దాంట్లో ఎవరిని నిందించింది లేదు నేను ఏమని చెప్పానంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవా నువ్వు దేవుడి గురించి తర్వాత చూద్దావు కానీ మెసేజ్ వచ్చేదో లేదో తర్వాత చూద్దాం ఎవరి కోసం ఏ మెసేజా ఎవరు నేను గురించి నీకు సరైన అవకాశం వ్యవస్థ లేదు కానీ పేరా మెసేజ్ వచ్చినా కూడా నేను ఎవరో తెలియకుండా ఆ మెసేజ్ ని నువ్వు సద్వినియోగం కూడా కాబట్టి ఫస్ట్ ఈ పుట్టి యో హౌస్ ఇన్ ఆర్డర్ మన ఇంటికి మహారాజు వస్తే మన ఇల్లు ఆర్దతగా ఉంటే మహారాజా ఆశీర్వదనం చేసిపోతానికి మనకి లాభం కలుగుతుంది మన హౌస్ డిజర్రీలో ఉంటే మహారాజు వచ్చి వెళ్ళినా కూడా మనకు ఉపకారం ఉండదు కాబట్టి యు ఫస్ట్ నో వర్క్ యుక్ విధంగా నేను చెప్పేది ఏదో నేను చెప్పింది ఇట్ వెంట అబౌ బోత్ కాబట్టి ఇట్ డజంట్ కాంట్రాడిక్ట్ ఎనీ వన్ ఆఫ్ దాట్ అది తెలుసుకున్న తెలుసుకున్నారు లేనంత లేదు ఎప్రిషియేట్ చేశారు పాపం లేదు when folks based on theme that they were confronted and i mean, feel like they came there downstairs however they were else they were confronting reasons so a catalyst in jui katano come scientifically unna da anga da anipinchindi a, a catalyst katano maatho daala friendly ga undi he was uh, very friendly with me. i was not finding any difficulty in handling all these people bukas uh, vadiste అంత ఒక పెద్ద ఆగ్రహం చూస్తే నా కోళ్ళు పండిపోతుంది అన్నట్టుగా అనిపించదు ఇదే హ్యూమన్ బేస్ కేటలేదు బట్ ఈ హ్యూమన్ బే నేను కేసరించాను నేను కేసరిక్కున్నా అనుకున్నాను అనుకున్నా సిచువేషన్ లో కూర్చున్నా ఉన్నాడు అతను అన్ఫార్చునేట్ దాంట్లో ఏమైనా సందేహం లేదు బట్ హీగ హ్యూమన్ బేడ్ దట్ బేసిక్ క్యారెక్టర్ ఎక్కడికి ఉంటుంది కదా అది కప్పు పడిపోయింది ఈ సూపర్ ఇంపోజిషన్ తో అనగదు అనగా దాన్ని మీరు పైకి తీసుకురాగలిగితే దట్ విల్ వర్క్ కావచ్చు ది జూస్ జెంట్మెన్ అట్ నేను కేసలిచ్చిన ఫిక్సేషన్ పైకి తీసుకొచ్చాను అది అసలే పైన ఉంది దాన్ని బలం తీసుకొచ్చాను దా నేను ఐ బ్రాట్ అవుట్ ద హ్యూమన్ లివింగ్ అవుట్ ఆఫ్ నేను కేసన్ నా దగ్గరకు వచ్చే కేసన్స్ ఉంది ఎందుకని ఐ డి నాట్ యాక్ట్ like a religious um, giant. I acted like a human being, very simple. Therefore the human has its role, I am not suggesting it as human, but Mahatma's body is dhvandval as such. We all have to say that the control of the jhāna bhāṣṅghaṁ ātmāṁ ātmācā gaṁ tmāṁ ātmāṁ ātmāṁāṁ ātmāṁ ātmā̓tmāṁ ātmāṁ ātmāṁ ātmāṁ māṁ ātmāṁ ātmāṁ ātmāṁ ātmāṁ ātmāṁ ātmāṁ ātmāṁ ātmāṁ ātmāṁ āt అవిద్యా కల్పనా నిమిత్తాన్ని దుఃఖాని రజ్జ్వా సర్పాది కల్పనా నిమిత్తాని ఇప్పుడు రజ్జు ఉందండి రజ్జు అంటే త్రాడు త్రాడు సర్పాది ఒక సర్పాన్ని కల్పించారు ధమత ఇంకొకటి మాలని కల్పించారు మాలంటే మెడలో వేసి మాలి ఇప్పుడు ఏ కల్పన అందంగా ఉంది మాల యొక్క కల్పన అందంగా ఉంది సర్పం యొక్క కల్పన భయాన్ని కలిగించేట్లా ఉంది కాబట్టి విచ్ గుడ్ కల్పన అది కాల్ ఓకే మాలా గుడ్ కల్పన ఇప్పుడు సర్పము ఆ రజ్జువు గుడ్ కల్పనకి ఆధారమా రజ్జువే కదా అప్పుడు రజ్జువు గుడ్ అయ్యి బ్యాడ్ కల్పనకి ఆధారమైనప్పుడు బ్యాడ్ అవుతుందా అవుతుగా కానీ గుడ్ అండ్ బ్యాడ్ కల్పనలు రెండింటిదే అధిష్టానం ఏంటి రజ్జువే కదా ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కొంచెం గుడ్ కొంచెం బ్యాడ్ అదొక గుడ్ కల్పనకు అధిష్టానం అయింది కాబట్టి కొంత గుడ్ ని బ్యాడ్ కల్పనకు అధిష్టానం అయింది కాబట్టి కొంత బ్యాడ్ ని ఆ రజ్జువు ఇప్పుడు సంపాదించుకుందా లేదు అలాగే ఉండిపోయింది ఎందుకో తెలిసిన ది గుడ్నెస్ అండ్ బ్యాడ్నెస్ ఆఫ్ ది కల్పన భూతర్ మిథ్య మిథ్యా వస్తువు అధిష్టానాన్ని ప్రభావితం చేయడు దానికి శంకరులు దృష్టాంతం చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ రజ్జువుని మీరు సర్పని భ్రమపడ్డారనుకోండి మీ భ్రమ తొలగిపోయింది అయితే భ్రమ ఉందే ఉందేనో తొలగిపో వాటెవర్ మీరు రెండు చేతి అనేది పెట్టేస్తే మీ చేతికి విషయం ఎక్కేస్తున్నా ఎక్కడ ఎందుకని భ్రమ సర్పం అన్నది అది యథార్థ సర్పం కాదు భ్రమ సర్పం ఇంకో దృష్టాంతం చెప్తూ ఉంటారు ఆయన ఎడారిలో నీటిని చూస్తారు మృగతృష్ణ సో ఎండమాడు సో ఆ ఎండమావులలో మీరు చూసిన నీరు చేత అక్కడంతా బురద నిర్మాణం అవుతుందా కాబట్టి ఎందుకంటే ఆ నీరు ఉన్న నీరు కాదు నిజంగా ఉన్న నీరు మాత్రం అంత బురద బురద అయిపోతుంది ఉన్న నీరు కాదండి కాబట్టి ఈ గుడ్ అండ్ బ్యాడ్ అనే ద్వంద్వాలు వాస్తవంగా ఉన్నవి కావు కాబట్టి ఆత్మస్వరూపాన్ని అవి గ్లోరిఫై చేసేది లేదు తడగొట్టేది అజ్ఞాన కల్పన ఆత్మని అవిద్యా కల్పన ఆత్మనిందు అజ్ఞానం చేతను ఒక స్టేటస్ ని వీడు కల్పిస్తారు అవిద్యా కల్పన అజ్ఞానం చేతనం ఏదో ఒక స్టేటస్ ని కల్పిస్తుంది కల్పించగానే వీడు దుఃఖితికైతే అసలు మీకు రహస్యం చెప్తుంటారా మనము మన గురించి తలపు రాగానే దుఃఖాన్ని ఇది వ్యాఖ్యం వస్తారు ఇంక దుఃఖానికి వేరే కారణం ఏమంట ఇప్పుడు సినిమా చూస్తున్నారు అసలు సినిమాకి ఎందుకు వెళ్తారు సినిమా ఎందుకు వెళ్తారు తనలో తాను తనతో తాను వేగలేక ఎక్స్కేప్ కొంతసేపు అయినా లిక్సిడెంట్ గా ఉన్నాం అని సినిమాకి వెళ్తాను సినిమాలో కూర్చొంటుంది సినిమా బాగా అబ్జార్దింగ్ ఉండాలి అంటే సినిమా వెళ్ళిందంటే తనను తాను కొద్దిసేపు అయినా కోసం వెళ్ళాడు కాబట్టి తనను తాను మర్చిపోవాలంటే సినిమా దీన్ని అబ్జార్బ్ చేయాలి సినిమాలో విలీనం అయిపోయేట్లా ఉండాలి సినిమా అంటే స్టోరీ టెల్లింగ్ పర్ఫెక్ట్ గా అలా గ్రిప్పింగ్ గా స్టోరీ చెప్పినట్లయితే తనను తాను మరిచిపోయి ఒక కాల్పనిక ప్రపంచం తోటి ఐడెంటిఫై అయిపోయి ఆ హీరో తోటి ఐడెంటిఫై అయిపోయి బతికేస్తూ ఉంటాడు ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు సరిగ్గా ఇంటర్ బెల్ వస్తుంది నేను ఇంటర్ బెల్ అనుకునేవాడు ఎందుకంటే వాడు జింగేవాడు కాబట్టి సో ఇంటర్ వస్తుంది ఇంటర్ బెల్ బెంగాల్ వెళ్తే ఇంటర్ బెల్ అనే కూడా మీరేమో గంట చేయనక్కడ ఇంటర్ల్ రాగానే ఆ వీడు మళ్ళీ వెంటనే వీడు తనతో తాను మళ్ళీ తాను గుర్తుకొస్తుంది ఇంకెంతసేపునో మర్చిపోతాడు తనను తాను ఎంతసేపు మరిచి తనను తాను గుర్తుకొస్తుంది వెంటనే బెంగ ఇంటర్దల్ లో బెంగ ఉంది మాకు ఎందుకు బెంగ అంటే ఈ ఇంటర్ద అయ్యేప్పటికీ సైకిల్ చక్రాల్లో గాలి ఉంటుందో ఊడిపోతుందో మీరు ఆ సైకిల్ వేసుకుని పంపకపోవాలి ఎక్కడో రాత్రిపూట చీకట్లేదు ఇప్పుడు ఇది అప్పుడు గది అవుతుంది ఇది శుక్లపక్షమా కృష్ణపక్షమా శుక్లపక్షం అయితే కాంతి కనపడు రోడ్డు కనపడుతుంది కృష్ణపక్షం అయితే రోడ్డు కనపడదు ఎలా వేలా మానసిక అని భక్తవా మొత్తం అప్పుడు సంసార దుఃఖాలన్నీ గుర్తుకొచ్చి భయంతో టెన్షన్ తోటి ఇంటిలోకి మళ్ళీ ఇంటర్నల్ పూర్తయ్యే సినిమా ప్రారంభంగానే మళ్ళీ సర్గట్ ఇవ్వరు కానీ హ్యాపీ అంటే మనిషి దుఃఖపడాలంటే తనను తాను గుర్తు దుఃఖం వచ్చేస్తుంది ఏమన్నా ఎందుకే కంటారు అలా ఎందుకైపోయింది ఎందుకైపోయింది అంటే తనయుడు తాను అనేకములైన అజ్ఞానాలని కల్పించి పెట్టుకున్నది అజ్ఞాన కల్పనా నిమిత్తాన్ని దుఃఖాన్ని అంటే అలాగే ఉంటారు సో ఒక ఉన్నారు ఆ వ్యక్తిని నేను నేను ఎత్తుకుని పెంచానండి నా చేతుల్లో ఎత్తుకుని పెంచిన విధంగా పెరిగింది కానీ ఈనాడు ఆ వ్యక్తి చాలా దుఃఖాల్లో ఉన్నట్లుగా మనకు అనుభవానికి వస్తోంది మనసుకు చాలా క్లేషంగా ఉంది అని అన్నారు అంటే నేను అన్నాను నిజమనుకోండి ఆ వ్యక్తి దుఃఖంగా ఉండటం వరకు అన్ఫార్చునేట్ మనం జగిలి ఏమైనా ఉంటే కూడా దాని గురి దాని గురించి అసలు ఒపీనియన్ ఏ లేదు విశుద్ధు సంథింగ్ ఎన్మోర్టెంట్ పుట్టే దుఃఖపెట్టే అంటే బట్ నేను ఎక్కువని పెంచే మీరు ఎందుకు అనుకుంటున్నారు మనం ఎత్తుకుని పెంచడం ఏంటండి పరమేశ్వరుడు సృష్టించిన సృష్టించినవాడైనా పెంచినవాడైనా కాబట్టి ఆ గుణదోషాలు ఆయనకే తెలియాలి కానీ మనం ఎత్తుకుని పెంచామని అనుకోకండి అలా అనుకోవడం మానేసి అలా సారాసార్లు అనుకుంటుంటే ఇంకా ఎక్కువ దుఃఖం మనం ఎవరిని ఎత్తుకోలేదు మనం ఎవరిని పెంచలేదు వాళ్ళు పెరిగారు నిమిత్తం మనం ఎత్తుకోవడం అన్నది నిమిత్తం కాకతాళియా కాకి తాలింది తాటిపందు పడింది ఆకి వాలినందు మూలంగా దాటిపడిన పడలేదు అది వాలింది దాటిపడి పడింది అంటే గుర్రం మీద ఏదో వాళ్ళుండే ఏదో గుర్రం మీద వాలు గుర్రం మీద వాళ్ళు ఉంటుంది కదా ఇదిగో గుర్రం పరిగెత్తడం మొదలెట్టింది అప్పుడు ఏదనుకుంటుంది నా మూలంగా పరిగెత్త మన మూల అలాంటిది నేను ఎత్తుకుని పెంచి అంటే అదో ఇలాంటిదే నా మూలంగా గుర్రం పరిగెత్త అనుకుంటే అది ఎంత తెలివితేటలుగా ఉందో నేను ఎత్తుకుని పెంచాను అన్నది అన్ని తెలుగుదేట్లుగా అంటే ఆయన అన్నాడు మీరు గతని బానే ఉందని అన్నమాట ఆయన కోసం కొంత ఊరట కలిగింది ఎందుకంటే నేనే పెంచానని అనుకుంటే ఆ దుఃఖం ఇంకొంచెం బలపడుతుంది నేను పెంచలేదంటే నేను పెంచలేదు పెరిగింది దుఃఖం తగ్గుతుంది పోదు ఎందుకంటే అవతల వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు దుఃఖం ఎందుకు పోదు కానీ తగ్గుతుంది మనం ఏదైనా చేస్తే ఇంకా కొంచెం తగ్గుతుంది అలాగా ఈ అజ్ఞాన కల్పితములైన భావజాలాన్ని నిరాకరించి మనం దుఃఖం నుంచి బయటపడాలి మనం ఏం చేస్తూ ఉంటాం మరింత అజ్ఞానాలను పెంచుకుంటూ ఉంటాం అంతేకానే మీరు చూడండి యంగ్ మ్యాన్ కు దుఃఖాలు తక్కువ ఉంటాం ఎందుకంటే వారి ప్రపంచంలో వారు ఒక్కడే తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు వీడి గురించి దెబ్బ పెట్టుకుంటాడు కానీ పెట్టుకుంటారు కానీ వీటి తల్లిదండ్రుల గురించి ఇంకా దెబ్బ పెట్టుకునే స్థితిలో ఉన్నాడు కాబట్టి వాడు రియలేటివ్లీ కంఫర్టబుల్ గా ఉంటాడు కానీ వీరికి పెళ్లి అవుతుంది అప్పటి నుంచి వీరు దెంగలు ప్రారంభం వెయిట్ డౌన్ హెవీ బద్దెను మోసుకున్నట్టు అయిపోతుంది పెళ్లి అవగానే ప్రారంభం అయిపోతుంది ఒక మహాభారతం నెచ్చిన పద్ధతిగా అయిపోతుంది ఎందుకంటే పెళ్ళి అవగానే అమ్మ బాబాయ్ మనం వెంటనే ఈ చదువు పూర్తి చదువుకుంటూ ఉండగా బాగులేక అమ్మ బాబా ఈ చదువు వెంటనే పూర్తి చేసి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని వీడిని మామగారు తండ్రికి చెప్తారు నువ్వు మీ భార్య గు మేము పోస్తాం మేమున్నాం కదా నువ్వు చదువుకోవని చెప్తారు వాళ్ళు అయినా వీళ్ళు ఫీల్ అయింది ఎలా ఉంటుందంటే నేను చదువుకోవడం వాళ్ళు పోషించడం నా భార్యను నేను పోషించుకోవాలి కదా అనే తీరిగిపోతుంది నా భార్యను నేను కాదు పోషించి పరమేశ్వరుడు పోషిస్తాడని అనుకో అలా అనుకుంటే వాడు జ్ఞానం అయిపోతారు అలా వెయిట్ డౌన్ అయిపోతూ ఉంటాడు క్లాసుకు వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఏదో బరువుగా వెళ్తూ ఉంటాడు కొత్తగా ఎందుకో ఎంత బరువుగా ఉన్నావు ఫస్ట్ ఇయర్ బాగానే ఉన్నావు కదా సెకండ్ ఇయర్ వచ్చే ఇలా అయిపోయింటే పెళ్లి చేశారు వేసం కాలంలో వెయిట్ ఎవరు అయిపోతుంది ఆ తర్వాత ఏదో ఉద్యోగంలో ఉద్యోగంలో చేరి నాలుగు రోజులు ఉల్లాసంగా హ్యాపీగా ఉన్నాము ఏదో హోటల్కి వెళ్ళి భోజనాలు చేసేస్తున్నాం సినిమాలు తీసేస్తున్నాం అంతా బాగుందనుకునే లోపల సంతానం కలుగుతుంది అంతా ఆవిడ గర్భవతి అవుతుంది గర్భవతి అప్పటికే వీడికి దెబ్బ మౌపులు ఆడుకుంటాడో ఆడ పిలుపుతుంది మన అక్కడి నుంచే దొంగ పడుతుంది అయిపోయింది బతుకంతా దెంగ ఇంకా కొన్ని వీరు కోరినట్టుగా మౌపులాడుకుంటారు సేమ్ టైమ్స్ లో సీకృష్ణ ఇంకా బతుకంతా దెంగ ఈ విధంగా అజ్ఞాన కల్పనా నిమిత్తములైన దుఃఖములు కోకల్లుగా ఉంటాయి కొన్నింటికి లాజిక్ అవపడర్ అంత లాజిక్ ఉంటుంది కొన్నింటికి వేలాజిక్ ఉండదు వేదాంతి దృష్టిలో లాజిక్ ఉండదు ఆ కష్టం అనుభవించే వాడి దృష్టిలో ఫుల్ లాజిక్ ఉంటుంది సీటు దొరుకుతుందో దొరకదో అని బెంగ పెట్టుకున్న వాడికి దగ్గర మన దృష్టిలో అది వేస్తే వాడి దృష్టిలో వేస్తు కాదు ప్రతి దుఃఖానికి లాజిక్ ప్రతి వ్యక్తి తన దుఃఖము యునిక్ దుఃఖం అని అనుకుంటుంది నా దుఃఖం వంటి దుఃఖం ఎవరికి లేదు కదా అలాగే రోగం కూడా ముక్కు రోగం వచ్చిందనుకోండి ముక్కు రోగం వస్తే కదా రాక రాక ముక్కుదే రావాలండి చెవికో రావచ్చు కదా అనుకోండి చెవి రోగం వచ్చిన వాడు మీరు చెవి శిక్షణలో కలిపాయి చెవి రోగం వచ్చిన వాడిని అడగండి కాబట్టి చెరికి రోగం వస్తే అలాగండి పడుకోవడానికి లేదు అడ్ది పడుకోవడానికి ముక్కు అయితే మనం హాయిగా పడుకోవచ్చు అడ్డు రాదని వాడనుకోండి ఎక్కడ రోగం వచ్చినా తుండో ఏ పడింది అనుకోండి కురుకు వేసింది అనుకోండి ఎక్కడ గురుకు వేసినా ఎందుకంటే ఇంకా ఇన్కన్వీనియంట్ ప్లేస్ లో వేసింది ఇక్కడ కాకుండా మరో తోట వేస్తే పర్వాలేదు కదా అడుతారు ఎక్కడ వేసినా ఇంతే మాట మీరు ఆలోచించి చూడండి కాబట్టి ప్రతి మనిషి కూడా తనకున్న దుఃఖం యునీక్ దుఃఖం అనుకుంటారు ఒక ఆయన కొడుకు వివాహం కాలేదని దుఃఖపడుతూ ఉంటే ఇంకొక ఆయన కూతురు వివాహం కాలేదని దుఃఖపడుతూ ఉంటాయి కూడా ఏమనుకుంటారంటే తమ దుఃఖం అనుకుంటారు ఈ రకంగా మానవ స్వభావం అలా కల్పితములైన నిమిత్తాలు ఎవరో నిమిత్తాలు కొడుకు వివాహం కాలేదు ఒక నిమిత్తం కూతురు వివాహం కాలేదు మరో నిమిత్తం లేకపోతే సన్యాసులకు వాళ్ళ నిమిత్తాలు వాళ్లకు ఉంటాయి ఈ శిష్యులు సరిగ్గా పనిచేయ పాఠం చెప్పట్లేదు పాఠం చదువుకోవట్లేదు మరో నిమిత్తం వీడు దుఃఖపడ్డానికి లేకపోతే ఈ శిష్యులు శుశ్రూష సత్య చేయట్లేదనే అదో మన సేవ సత్య చేయట్లేదని దుఃఖపడు వస్తుంది ఏదైనా నిమిత్తం ఇవన్నీ కల్పితములైన నిమిత్తం కల్పనా నిమిత్తాలు అనేతం ఇవన్నీ ఆత్మస్వరూపంలో భాగమైన అంటారా ఏమి ఏమీ పూర్వపక్షం కాబట్టి ఇవన్నీ కల్పితములే కనుక యథార్థములు కానే కావు కనుక భాషించేలే కాని సత్యములు కావు కనుక అవి భాషించిన కారణంగా దుఃఖం వచ్చేస్తుందా కూటోళ్ళు కాబట్టి నిరోధమేమి ఆత్మసర్వాత్ సర్వము అయినా కూడా ఆత్మయందు దుఃఖస్పరిశ ఉండదు సా చా విద్యా అశరీరాత్మైకత్వస్వరూపదర్శన దుఃఖ నిమిత్త ఉత్ దుఃఖసంబంధాశంకా సంభవతి ఓకే మీరు చెప్పండి దుఃఖం యొక్క స్పర్శ సంబంధం ఆత్మకు ఉంటుందా ఉండదా అంటే ఆయన అంటున్నారు దుఃఖ సంబంధ ఆశంక న సంభవతి ఆత్మకి దుఃఖం యొక్క సంబంధం ఉంటుందనే సందేహం కూడా కలగడానికి అవకాశం ఉంది ఆ శంక కలగడానికి కూడా అవకాశం లేదు ఎందుకో తెలుస్తున్నా ఇప్పుడు నేను శరీరము అని అనుకున్నాడు అదే అజ్ఞానం ఆ జ్ఞానమే దుఃఖమునకు నిమిత్తము ఏమండి అయితే ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు ఏమని తెలుసుకున్నాడు అశరీర ఆత్మ ఏకత్వ స్వరూప తెలుసునే శరీర ఆత్మ ఆత్మ శరీరము కాదు శరీరము కలది కాదు నైతత్పురుష శరీరము కాదు బహుదీ సమాసం శరీరము కలది కాదు ఆత్మ అశరీర ఇప్పుడు చెప్పండి ఆత్మ శరీరం అయినప్పుడు ఇప్పుడు భేదం ఎప్పుడు అనుభవానికి వస్తుందో తెలుస్తుందండి ఆత్మ శరీరమే అయితే భేదం అనుభవానికి వస్తుంది ఇది చూడండి సెపరేట్ బాడీస్ అండ్ ఐసోలేటెడ్ ఈగోస్ ఇది డెకార్ట్ ఫిలాసఫర్ నేనే డెకాప్టెనే బ్రిన్స్ ఫిలాసఫర్ అంటారు సెపరేట్ ఐసోలేటెడ్ ఈగోస్ ఇన్ సెపరేట్ బాడీస్ అంటారు అది ఫిలా మన ద్వైతులు అంతకంతా ఎక్కువ తెలుసుకున్న వాళ్ళు ఏమిటండి అతను రెండే డార్ట్ అయిన ఫ్రెంచి ఫిలాసఫర్ అతనికంటే తెలుస్తుంది అతను అలా ఉన్నాడు అతను కానీ మంచి మంచి విషయాలు చెప్పాడు మంచి కొన్ని అంటే నువ్వు దాని ఒక ఒక విషయంలో స్పష్టంగా నీకు పూర్తిగా సత్యమేమో తెలిసి దాకా దాన్ని డౌట్ చేస్తూనే ఉన్నావు చెప్పాడు డోంట్ బిలీవ్ అవుతుంది ఇప్పుడు ఈ మేరకు తెలుసు అది చేస్తాడు కదండి వాటి గురించి ఏమని చెప్పాడంటే నువ్వు డోంట్ బిలీవ్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ నువ్వు డౌట్ వచ్చాయి నువ్వు అలాగే డౌట్ చేసుకుంటూ పోని ఎంటైర్ విషయాన్ని తెలిసి దాకా నువ్వు డౌట్ చేసుకుంటావు అని చెప్పాడు అంతేకాదు నువ్వు బిలీవ్ చేయొద్ద కావంటే నోట్లోంచి శివలింగం తీసిస్తే అదంతా అది అలాగే ఆత్మే అలా లింగం అయిపోయింది అలా డిలీవ్ చేసేయటం అలా డిలీవ్ చేసుకుంటూ పోయేవాడికి ఆ విమర్శ చేసే శక్తి ఉంటుంది అది డౌట్ని డౌట్ చేయటానికి ఒక పెద్ద పేట వేసి దాన్ని ఒక ఫిలాసాఫికల్ ట్రూత్ గా ఎస్టాబ్లిష్ చేసిన ఫిలాసఫర్ రెమేడ్ కాక్టే ఫ్రెండ్ వాడి స్పెషాలిటీ అది అతని అంత కరెక్ట్ కూడా కాదు ప్రతి దాన్ని డౌట్ చేయకూడదు సందర్భంలోనే డౌట్ చేయొచ్చు కానీ శ్రీకృష్ణుని చేతలో చెప్పాడు దాన్ని కూడా అలా డౌట్ చేయకూడదు బట్ అతనైతే మటుకు అది అలా డౌట్ చేయమని చెప్పలేదు అతను ఫిలసాఫికల్ ఇష్యూస్ దగ్గరకు వచ్చే సత్యం ఏది సత్యమో అక్కడ నువ్వు డౌట్ చేయటం ప్రశ్న వేయటం అలవాటు చేసుకోమని చెప్పాడు మరి అది ఆ మాట ఆ భాషలో చెప్పకున్నా శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు తద్విద్ధి ప్రణిపాత అయిన సేవయ అని నువ్వు తెలుసుకో ఇల్లు గురువుకు నమస్కారం చేయి సేవ చేయ అంతేగాని ప్రశ్న వేయడం మాత్రం మానేది అన్నాడు రణిపాతేవగా నమస్కారం చేయి సేవ చేయదు కానీ ఆ మధ్యలో ప్రశ్న హు వేస్తూ ఉండదు ఏ ప్రశ్న వేయకుండా ఉండద్దు అని చెప్పాడు కానీ యోగ్యమైన ప్రశ్న వేయమన్నాడు ఫలిత ప్రశ్న యోగ్యమైన ప్రశ్న అంటే సందర్భ ఉండాలి కొంచెం ముందు వెనకలు ఆలోచించుకుని సరిగ్గా ప్రశ్నని ఫ్రేమ్ చేసి వెయ్యాలి సరైన టైం తీసివేయాలి సరిగ్గా అలాగా నిద్రపోతున్నా ప్రశ్న చేయడం కాదు ఇంక ఇంకే తర్వాత నిద్ర పట్టడం పాపం ఏదో ఇస్తాను తీసుకునే టైంలో చీర పట్టినట్లుగా ఎవరు సందర్భం తీసుకుయ కాబట్టి ప్రశ్న వేయమని చెప్పాడు ప్రశ్నలు వేయటని చెప్పలేదు విమర్శ చేయమని చెప్పారు నేనంటే ఇవిగోనే మీరు అంటే ఇవిగోనే ఇదిగో సపరేటు ఐగో సపరేటు బాడీస్ని సపరేట్ ఎదర్జీని సెపరేట్ దీన్ని ఎక్స్ట్రీమ్ గ్లోబలిజం అని అంట అంటే తీవ్రమైనటువంటి ద్వైత దృష్టి ద్వైత దృష్టిలో అదే అజ్ఞానం అది మతాలన్నీ ఆ దృష్టిని స్వీకరించి ముందుకు నడిచి నడిచిపోతూ ఉంటాయి కాబట్టి నేను పుణ్యం చేసుకుంటే నేను స్వర్గానికి పోతా మీరు పుణ్యం చేస్తే నేను స్వర్గానికి పోతారు బస్ మరి స్వర్గంలో కూడా నేను సపరేట్ ఇవ్వో మీరు సెపరేట్ ఇవ్వో ఇలాగే నడుస్తూ ఉంటుంది ఈ ఫిలాసఫీ ఈ కథలు ఇలాగే నడుస్తాయి ఈ స్టోరీ ఇలా నడుస్తూ ఉంటుంది దాని ఫిలాసఫీ అందరూ ఇది మీకు మతాలన్నీ కూడా అదే ధోరణలో నడుస్తూ ఉంటాయి ఆ డెకాప్ ఎక్స్ట్రీమ్ జీవనిజం అని చెప్పినటువంటి వాళ్ళు ఒక రకంగా మా అన్ని సమాజాల్లోనూ మతపరమైన సిచ్యువేషన్స్ అన్ని అలాగే ఉంటాయి దీనికోసం డెకార్తేనే అక్కర్లేదు నాకు ఏదో తెలుసున్నది మీ ముందు ప్రతించడానికి ప్రయత్నించాను డెకార్తేనే అక్కర్లేదు మన దగ్గర ఉన్న వాళ్ళు ఇంతకంటే ఉద్ధరించింది నేను నేనేదో భారతీయ భారతదేశానికి చెందిన వాళ్ళ అన్నందుకు కొంచెం డిఫరెంట్ అయినా ఉండద్దా ఒక్కసారి భేద దృష్టి తగ్గించి కొంత వన్లక్స్ ఆ ఏకత్వాన్ని దర్శించి ఇట్లా భేదమే భేదమే భేదమే పాఠం చెప్పుకుంటూ పోతే ఇంకా అది ఏం పాఠం అది మనుషుల్ని మిస్లీడ్ చేసినట్టు కాదు అలా ఉంటారు ఆధ్యాత్మిక అలాగా సమాజాన్ని మిస్లీడ్ చేసుకుంటూ పోత అయితే ఇక్కడ శాస్త్రాందంటే చూడు నువ్వు శరీరం అయితే ఓకే శరీరాలు డిఫరెంట్ నువ్వు ఈగో డిఫరెంట్ వీఆర్ డిఫరెంట్ నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవి ఓకే ఆత్మే శరీరం కాదు ఆయన ఆత్మ ఎప్పుడైతే శరీరముతోటి తాదాత్మ్యాన్ని చెంది అంటే ఫీలింగ్ అనమాట ఐ ఫీల్ యాడ్ ది బాడీ ఐ ఫీల్ యాడ్ ది బాడీ అప్పుడు మీకు భేదం స్పష్టంగా అనుభవం అనుకుంటుంది మీకు చిన్న రహస్యం చెప్తా మీరు వ్యక్తిని చూడగానే మీకు ప్రేమ గురించి ప్రేమ భావం కలిగింది అనుకోండి అప్పుడు భేదం అనుభవానికి రా మీకు ప్రేమభావం కలిగింది అంటే ఆ ప్రేమభావం కలిగిన సందర్భంలో మీకు ఏకత్వమే అనుభవానికి వస్తుంది ఏకత్వం అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే మీకు ప్రేమ వహిస్తుంది భేదం రాదు భేదం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది దేహరూపంగా భేదమే కానీ మీకు ప్రేమ కలిగింది అంటే అభేదం అనుభవానికి వస్తుంది అప్పుడే ప్రేమ కలుగుతుంది ఒక పిల్లవాడు పాపుతున్నాడు ఈ లోపల ఏదో పెద్ద బండరాయో ఏదో అలా వచ్చి పడిపోయింది పడిపోతే ఆ పిల్లవాడిని పడలేదు ఆ బండరాయ అలా వెళ్ళిపో వెళ్ళిపోయింది కానీ తల్లి దూరం నుంచి చూసి ఆ పిల్లవాడు ఆ రాయింద బాడని ఆమె అనుకుంది అనుకుని కలుపుని పడుతుంది అక్కడికక్కడ కలిపి ఎందువల్లంటే ఆమెకి ఆ పిల్లవాడికి భేదం లేదు ఆ ప్రేమ ఆ ప్రేమను బట్టి ఏదైనా హాని కలిగిందేమో అనే భయం ప్రేమను వస్తుంది ఆ సమయంలో పిల్లవాడికి నుంచి తేడా లేదు ఆ రాయి అతని మీద పడితే ఎంతో పిల్లవాడి మీద పడితే అంతే అభేదం అనుభవానికి వస్తుంది దేహాలు భిన్నంగానే ఉంటాయి కానీ అనుభవం అభేదాన్ని కలిగి ఉంటుంది కాబట్టి శరీరంతో తాతాత్మ్యాన్ని చెందినప్పుడు మాత్రమే మీకు భేదం అనుభవానికి వస్తుంది నువ్వు శరీరము కాదు నేను శరీరము కాదు అని మీరు అనుకున్నప్పుడు అభేదం అనుభవానికి రాదు ఆ భేదం అనుభవానికి రాదు అభేదమే అనుకుంది అక్కడ అంటే ఇదిగో ఇది అభేదమో అలా ఉండదండీ భేదము అంటే అర్థం భేదానుభవము లేకుంకు అంతే అంతేగాని ఇదిగో నేను ఇప్పుడు మా అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మాకు అభేదం అనుభవానికి వస్తుంది అలా ఉండదు యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ వన్నెస్ వెన్ యూ ఫీల్ వన్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ దట్ ఫీలింగ్ వెన్ యూ ఫీల్ డివిజన్ యూఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ డివిజన్ ఇప్పుడు మీకు ఇవి మోకాలు మీకు అనుభవానికి రాదు యూ డోంట్ ఫీల్ ది మీ వెన్ ఇట్ ఈస్ హెల్దీ వెన్ ఇట్ ఈస్ నాట్ హెల్దీ యూ విల్ ఫీల్ మోకాలు మీకు ఫీల్ అవుతారండి పాఠం ఉంటారు మోకాలు ఫీల్ అవుతారా ఫీల్ అవుతాం ఒక అరగంట ముప్పో గంట అప్పుడు ఫీల్ అవుతారు అంటే యూఆర్ కాన్షియస్ ఎఫ్ మీ ఓన్లీ వెన్ ఇట్ ఈ అక్కడ ఎబరేషన్ ఉన్నప్పుడే మీకు కాన్షియస్ ఉంటుంది మీకు ద్వైతాన్ని మీరు ఫీల్ అవుతారు అద్వైతం వచ్చినప్పుడు ఫీలింగ్ ఉండదు యుట్ కాన్షియస్ ఆఫ్ వన్ నెస్ అంటే వన్ నెస్ అన్నా శాస్త్రం దాన్ని వన్ అని చెప్పదు అద్వితీయమని చెప్తుంది నిదేశం చెప్తుంది ఇప్పుడు వన్ ఎందుకు చెప్పదు ఏకమ్మని ఎందుకు చెప్పదు అద్వితీయమని అంటే పక్కన దొరుకుతుంది ఎందుకని యాజ్ వన్ యూ డోంట్ సీల్ యూ స్టాప్ సీలింగ్ ది డివిజన్ డెక్సిన్ అదే అద్వితీయం కాబట్టి ఏకశబ్ద ప్రయోగం చేసుకున్న చోటు కూడా మీరు అలా అర్థం చేసుకోవాలి ఏకా అంటే రెండు కొళ్ళలో ఒక పండు కాదు రెండు కొళ్ళలో ఒక పండు అంటే అది భేదమే ఉంది కానీ అభేదం ఎందుకు అవుతుంది కాబట్టి ఆ ద్వితీయ ఆత్మస్వరూపాన్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటారు అంటే శరీరము నందు అంటే ఫీలింగ్ యాడ్ ది బాడీ ఉంటుంది అల్లాగా ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తా ఇప్పుడు మనిషి ఉన్నాడు కార్ లో కూర్చున్నాడు వెళ్ళి ఆపేశారు డ్రైవరు ప్రస్తాబ్ని డ్రైవర్ పిలిచేవాడు అప్పుడు హీ ఫీల్ యాస్బీ ఆఫీసర్ ఆ డ్రైవర్ ఎదుర్కొండల పడినప్పుడు హౌ ీ ఫీల్ హిమ్ ఆఫీసర్ సరే డ్రైవర్ ఇంటి దగ్గర దగ్గర వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ లోపలికి వచ్చాడు భార్య ఎదుర్కొన్నా నిలబడింది ఇంకా ఆ ఫీలింగ్ యాస్బీ ఆఫీసర్ ఇంకా లింగర్ అవుతుందా అది పూర్తిగా పోయి ఇప్పుడు ఇంకో ఫీలింగ్ వస్తుందా ఇంకో ఫీలింగ్ వస్తుంది అది లింగర్ అవ్వదు అది ఇంగువాసంలాగా కొంతసేపు అలా పట్టుకుని ఉంటుంది అనుకోంటుంది అది ఆ క్షణం ఆ డ్రైవర్ అలా పక్కన తప్పుకోగానే ఆ ఐడెంటిఫికేషన్ పూర్తిగా అసలు అంతకుముందు ఎప్పుడు లేదా అన్నట్టుగా పెరిగిపోతుందంటే ఇదేసేపుతుందండి దాని సింబల్ కూడా మీకు మిగలదు కూడా మీకు మిగలదు ఇంకో తెలుస్తున్నా అండి నెవర్ రియల్ మీరు సినిమా చూస్తున్నారండి ఒక పెద్ద రాక్షసుడు సినిమా తెరమీద ఉంటాడు అండి అంతా నాశనం మొదటి రోజులు అయితే రాక్షసులు ఇవ్వడం అయిపోయిందండి సినిమా అయిపోయిందండి ఇంకా ఆ రాక్షసుడు పిండించిన రక్తపు ఛాయలు కానీ వాసనలు కానీ ఏమైనా ఉంటాయా తెర మీద అలాగే యు ఫీల్ అసీ యూఆర్ ది ఆఫీస్ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు కంగారు పడుకున్నాను ఇంకా ఆఫీస్ గా ఫీల్ అవుతున్నాను పావు గంట అయ్యేటాకా ఫీలింగ్ ఇలాగే ఉంటుంది ఆ తర్వాత నీతో భర్తగా ఫీల్ అవడం ప్రారంభించి అలా ఏమైనా ఉంటుందండి you just has feeling in a fraction of a second after like you put what is going on with you and after that you have none of these feelings me feelings anne kuda manu thettu pettukona alavadu sote nene ne anpistha ve paruvu koma dikadhu abhyasanni odigulite cheyal ante la sadham untai abhyasanni odigulite cheyal i don't feel like father i don't feel like mother as mother not like mother as mother i don't feel as father i don't feel నేనే చెప్పాలంటే అనుకోండి మదర్ అనే మాట చెప్పక్కర్లేదు ఐ డోంట్ ఫీల్ యాజ్ ఫాదర్ అని చెప్తే సరిపడుతుంది ఐ డోంట్ ఫీల్ యాజ్ బ్రదర్ అని చెప్తే సరిపడుతుంది యాజ్ బ్రదర్ అని ఫీల్ అయితే ఆస్తిలో వాటాకి వెళ్ళాలి అస్తిలో మరి బ్రదర్ చేసి ఘనకార్యం ఉంటుంది ఇంకేముంటుంది ఇల్లు ఉంటుంది రెండు అరే ఓ గది నాది అనాయ్య మీ బెందుకురా గది నువ్వేం చేసుకుంటావు జరిగిపోను నేను ఉంటాను పల్లెటూరులో ఉంటున్నా ఉండు అసలు అక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో కనుక కొన్ని తమ్ముడు ఉంచుకోరా ఏముందని ఇచ్చి చేయొచ్చు ఆ మాత్రం దద్ద మనస్సుపట్టుకున్ను తీసేసుకొని ఇచ్చి చేయద్దా అలా ఉండొద్దండి మరి అలాగే ఉండాలి ఆ తీసేసుకోనా మరి అడగముంద తీసేసుకుని ఇదే అని చెప్పా వాడు అడిగేదాకా కూడా అడక్కర్లా మార్కెట్ ప్రైస్ ఎంత ఉందిరా ఇప్పుడు అంటే ఎంత ఉంది ఆ ఇల్లు అంటే కలిపి ముప్పై వేలు కమ్మినా ఎవరో కొండవు పల్లెటూరులో ఉంది అని వాడు చెప్తాడు చెప్తే వెళ్ళి ఉంటాడు కాదరా ఈ మధ్యన హై స్కూల్ వచ్చిన తర్వాత అద్దెలో అది బాగా పెరిగాయిటా ఎవరో టీచర్లు వీళ్ళు వాళ్ళు వచ్చి అడ్డుకుంటున్నారా కాబట్టి ఇంటికి వాల్యూ కొంచెం పెరుగుతుంటుంది నేను కనుక్కుంటాను నేను వెళ్ళి మునసం కనుక్కుంటాడు కనుక్కుంటే వాడు నలభై వేలు చేస్తుందని చెప్తాడు మనకు అప్పుడు వచ్చే రేపు తమ్ముడు ఇరవై వేలు వచ్చి వసూలు చేస్తుంది బ్రదర్ పీపుల్ ఆర్ వెరీ గ్రీడీ నాట్ ఆల్ సాధకుడు అనుకున్నా ఐ డోంట్ ఫీల్ యాజ్ బ్రదర్ ఐ డోంట్ ఫీల్ యాజ్ ఫాదర్ ఐ డోంట్ ఫీల్ యాజ్ ది హెడ్ ఆఫ్ ఐ డోంట్ ఫీల్ యాజ్ ఆస్టిరీ అత్యాశమే అంటారు చూడండి ఆశ్చర్యమీ ఫీలింగ్ కూడా అది ఒక ఫీలింగ్ అండి నేను గృహస్థమి అంటే బరువుగా ఫీల్ అవుతాను నేను సన్యాసిని అంటే అహంకారంగా ఫీల్ అవుతాను అంత త్యాగం చేసేస్తానికి నేను సన్యాసంలో ఉండేది మనం త్యాగం చేసామని అస్తమానం త్యాగం చేసామని గుర్త అంటే ఇంకా త్యాగం చేయలేదన్నమాట ఇంకా అంత గుర్తు వస్తుందంటే త్యాగం సరిగ్గా చేయలేదన్నమాట అది ఇంకా వదిలిపెట్టలేదు ఇంకా పర్టుకు సరితోంది కాబట్టి ఆ ఫీలింగ్ యూ షుడ్ నాట్ ఫీల్ యాజ్ ఎనీ పర్టుకులర్ అంటే మరైతే సముద్రం మీద ప్రేమ చూపించింది ప్రేమ చూపించు డోంట్ ఫీల్ హాస్ బ్రదర్ షో ది లవ్ ఆఫ్ బ్రదర్ డోంట్ ఫీల్ యాస్ హస్బెండ్ షో ది లవ్ ఆఫ్ ఎ హస్బెండ్ డోంట్ బి ఏ హస్బెండ్ షో ది లవ్ ఆఫ్ ఎ హస్బెండ్ బి ఏ హస్బెండ్ అంటే కొంత అధికారం చలాయంతింటాయి అలా కాకుండా షో ది లవ్ ఆఫ్ ఎ హస్బెండ్ ఒక ఆయన చెప్పారు బి ది హస్బెండ్ ఆయన ఎప్పుడు కంగారు కొట్టారు ఆయన ఏం కంగారు పడుతుంది దీది లవ్ ఆఫ్ ఎ హస్బెండ్ బీది లవ్ ఆఫ్ ఎ హస్బెండ్ అనే వైఫ్ కూడా చెప్తారు డోంట్ బి దిస్ అంటే ఏదో డిమాండ్ బి దిస్ లవ్ అన్నది ప్రేమ అన్నది అది దైవం దానికి క్వశ్చన్ ఆత్మస్వరూపం వన్ నెస్ కాబట్టి అశరీర ఆత్మస్వరూపాన్ని వీడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు అజ్ఞాన కల్పితములైన ఈ స్టేటస్ పోతే దుఃఖాన్ని కూడా పోతాయి అవతలకు దుఃఖ ఉండదు కాబట్టి ఆత్మని దుఃఖం వచ్చి ఆత్మ సర్వము అంటే ఆత్మకి దుఃఖం వచ్చి తగులుకుంటుందేమో అని ఆశంక ఉన్నదే ఆశంక కూడా తావు లేదు సంభవతి నేను శుద్ధ సత్వసంకల్పనిమిత్తనా కామానా ఈశ్వరదేహ సంబంధ సర్వూత మానసానా పర ఏవ సర్వసత్వోపాధిద్వారేణ ఒక్క విషయాన్ని చెప్తారు ఇలాంటి విషయాలు శంకర్లు చాలా అలాగొక్కగా రాసుకుని ఆయన ముందు వెళ్ళిపోతారు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేప్పటికీ మనం సో ఒకప్పుడు వాక్యం చూసేపటికే నీరసం వస్తుంది అభయ్ వాక్యం ఎలా ఉంది అయినా వెళ్ళి ఓపిక తెచ్చుకుని అదే సమస్య కాదు అయితే సేవ చెప్పాను ఇప్పుడు కామనలు ఉన్నాయి అంటే ఆత్మతి సుఖ దుఃఖ సంబంధం లేదన్నారు దాంట్లో దుఃఖ సంబంధం లేదన్నారు అంటే సుఖ సంబంధం కూడా ఉండదా సుఖ సంబంధం ఉంటుందా ఉండదా మరి ఆత్మ అంటే బ్రహ్మ బ్రహ్మంటే సుఖం అనేదో ఇంతకు ముందు చెప్పి పెట్టారు కదా కాబట్టి దుఃఖాన్ని నిరాకరించిన సందర్భంలో దుఃఖంతో పాటుగా ఆపోజిట్ సుఖాన్ని కూడా నిరాకరించినట్టుగా అనుకోకూడదు ఇప్పుడు బొమ్మ మీకు బొరుసు నచ్చలేదు అనుకోండి కాయలు యొక్క బొరుసు అంటే మీకు ద్వేషం అనుకోండి ఆ కాయన బొరుసు అవతల పారేశారనుకోండి బొరుసే బొమ్మ ఏమవుతుంది అది పోతుంది లో కాయలు మీద ఒక ఒక వైపుని ఓ సింబల్ ఉంది ఒక అతను అన్నాడు ఈ సింబల్ రాంగ్ అండి ఈ కాయలు మీరు ఉండకూడదు ఇది ఎంత నాన్ సెన్సు వీళ్ళు ఇలా పెట్టారు అని ఆ కాయల్ని అలా తీసి అవుతున్నారు పరిస్థితి అది వచ్చి నా జీవితంలో కూడా నేను రెండో వైపు సింబల్ చూపించాను ఈ సింబల్ గురించి మీకు జీవనార్ సంతరా ఉందా లేదా అవతలకు చూడటం మనిషి ఇది తీసుకెట్టు మీరు దిగుపెట్టుకోండి ఇట్లా రూపాయలు కాల్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు బొదుసు నచ్చలేదు అంటే బొత్స అవతల గిరాటేస్తే బొమ్మ కూడా గిరాటేసినట్టు అవుతుంది అలాగే దుఃఖాన్ని గిరాటేస్తే దుఃఖానికి ఆత్మ సంబంధం లేదు ఓకే మంచిది మీ అర్జునంటు బాగానే ఉంది దుఃఖానికి సంబంధం లేకపోతే సుఖానికి కూడా ఉండదు దాని మాట అంటే ఇప్పుడు సుఖం కూడా లేదంటే ఇది వేదాంతం ఎందుకు చదవడం ఇప్పుడు కూడా పురుషార్థం ఏమిటి అని మీమాంస జ్ఞానం పురుషార్థం కాదు జ్ఞానం పురుషార్థ సాధనం నువ్వు జ్ఞానాన్ని పొందని చెప్తాను ఎందుకంటే నేను జ్ఞానాన్ని ఎందుకు పొందాలండి మోక్షం వస్తుందిరా అని చెప్తారు జ్ఞానమే మోక్షం అని చెప్పారు ముందు జ్ఞానాన్ని మోక్ష అని చెప్తాడు తర్వాత వీడు తెలుసుకుంటాడు జ్ఞానమే మోక్షం సో పురుషార్థం ఎప్పుడు జ్ఞానం అవ్వదు అంతేతం మీరు ధర్మార్థకామ జ్ఞానములు అని ఉండదు ధర్మార్థకామ మోక్షములోనే ఉండదు మోక్షం అంటే ఆనందం ఆనందమే పురుషార్థం కాబట్టి ఆనందం కూడా పురుషార్థం కాదంటే ఇది దేనికోసం ఈ ప్రయాసంతా కూడా అని మనిషికి ఉత్సాహం కలగదు కాబట్టి జ్ఞానాన్ని సాధనంగా చెప్పి ఆనందాన్ని మోక్షంగా లక్ష్యంగా చెప్తారు పురుషార్థంగా అస్తూ సో ఆత్మస్వరూపంలో దుఃఖం లేదని చాలా బాగుంది సుఖం కూడా లేదన్నానికి వీల్లేదు సుఖం ఉంది కానీ ఆ సుఖము జీవతత్వం కాదు అది ఈశ్వరతత్వం మీకు అనుభవానికి వచ్చే సుఖం మరి ఈశ్వరతత్వం జీవతత్వం కాదు దుఃఖము జీవతత్వం మీరు కడుపు నిండా కావాల్సిన దానికంటే అధికంగా తినేసి కడుపులో పోట్లు తెచ్చుకుని బాధపడుతున్నా అనుకోండి అదంతా జీవ అలా కాకుండా తను తినాల్సింది ఎదరవాడికి వాడు తింటే తీసి ఆనందించాడు అనుకోండి అక్కడే జీవుడు ఉంటాడు అక్కడే ఈశ్వర ఉంటాడు బొమ్మ అక్కడే గొలుసు ఇక తిప్పుతే బొమ్మ అది తిప్పితే బరుసు అదే విధంగా అంతఃకరణంలో ఇటు తిప్పితే ఈశ్వరుడు అటు తిప్పుడు జీవుడు ద్వాసుపర్ణ సఖాయ సమానం వృక్షం పరిశత్వ జాతే దీన్ని వివేకానంద స్వామి చాలా బాగా వర్ణించారు ఆ మంత్రాన్ని ఆయన ఏమన్నారంటే ఈ జీవపక్షి ఈశ్వరపక్షి అని ఆయన కొంచెం దాన్ని మరికొంత డ్రామాటిక్గా పిక్టోరియల్ గా వర్ణించాడు ఈ జీవపక్షి కింద ఉన్నాను నాడు ఈశ్వర పక్షి పైకోమ మీద ఈ జీవపక్షి ఈ పళ్ళు కేసు చూస్తూ ఉంటుంది ఈ పళ్ళు అన్ని కిందకు వేళ్లాడుతూ ఉంటాయి పళ్ళు అంటే వేలాడుతూ ఉంటాయి పళ్ళు లేని స్థానంలో ఈశ్వర పక్షి కూర్చుంది కొద్ది స్థానంలో కాబట్టి ఇది పళ్ళ కేసు చూస్తూ ఉంటుంది అలా చూస్తుంది దానికి ఈశ్వర పక్షి కనపడుతుంది కానీ ఈ పక్షి జీవుడు పక్షి ఆ ఈశ్వరుడికి దూరంగానే ఉంటుంది ఈ లోపల కొంత వివేకం వచ్చి తపస్సు చేసి ఓ మెట్టుపై పెడుతుంది ఈశ్వర పక్షి కొద్దిగా ఇంకో మీరు చెప్తుంది ఇప్పుడు ఈ జీవపక్షికి డౌట్ వస్తుంది ఈ ఈశ్వరపక్షి నాకంతా సెపరేట్గా ఉందా నేను ఈశ్వర పక్షి కంటే సెపరేట్గా ఉన్నా నా డౌట్ వస్తుంది ముందుగా మళ్ళీ ఏకత్వం అనుభవానికి వస్తుంది అప్పుడు ఇంకొంచెం ఎందుకు వెళ్తే నేను సెపరేట్గా లేనని తెలుసుకుని దాంతో లేన అని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ స్వామి వివేకానందే ఇస్తాను సో ది పాయింట్ ఈజ్ మీ హృదయంలోనే ఈశ్వరుడు ఉంటాడు మీ హృదయంలోనే జీవుడు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళడం ఎందుకో తెలుసిన అక్కడ మీ హృదయంలో లేని దేవుడు అక్కడ పర్టికులర్గా స్పెషల్గా ఉన్నాడు కాబట్టి చూడటం కోసం కాదు వెళ్దాం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయ వాతావరణంలో జీవుడు పక్కకు పోతున్నాడు ఈశ్వరుడు ముందుకు వస్తుంది జీవుడు అంటే ఏంటి ఆశ దుఃఖము తర్వాత ఇంత కామన ద్రోథము ఇటువంటి దోషాలే కదా జీవుడు అంటే ఈ దోషాలకే జీవుడు అంటారు మీరు దేవాలయంలోకి ఎప్పుడైతే ప్రవేశపెట్టారు ప్రవేశించారో ఆ అట్మాస్ఫియర్ ఏం ఒక అంబియన్స్ అక్కడ క్రియేట్ అయి ఉంది అందుకుంటే దేవాలయాన్ని కొను కమర్షి చేయొద్దని ఘోర పెట్టడం కామర్స్ నువ్వు రోడ్డు పెట్టుకోండి పాలిటిక్స్ రోడ్డును పెట్టుకోం దేవాలయంలోపల పాలిటిక్స్ కామర్స్ పెట్టద్దాం ఎందుకని అక్కడికి వెళ్తే జీవుడు విలీనం అయిపోవాలి దీవత్వం పోవాలి ఈశ్వరత్వం కలిపి నువ్వు అక్కడ కూడా పాలిటిక్స్ ని కామర్స్ ని పెట్టేస్తే జీవత్వం ఎక్కడికి పోదు ఈశ్వరత్వం అసలు ముందుకు రానే రాదు అంటే మనందరం ఇక్కడ జదలాడుకుంటాం రోడ్డు మీద జదలాడుకుంటాం దేవాలయం మనం జగడుతుంది వాటి హ్యాపీ తిరుపతిలో అదే అవుతూ ఉంటాం తిరుపతి కాబట్టి మనం మొదటి పది మంది చేరిన చోట ముందుకు వచ్చేస్తే వాళ్ళు కొట్లాడుకుంటారు ఈశ్వరత్వం ముందుకు వస్తే కలిసిమెలిసి ఉంటారు ప్రేమగా ఉంటారు ప్రేమంటే ఈశ్వరుడు కనుక కాబట్టి దేవాలయంలో మీరు వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆ జీవభావము అవసరం పోతుంది ఆ దివ్య విగ్రహాన్ని ముందు నిలబడిన వెంటనే అది చూసే పడికి ఆ జీవభావాన్ని అది మిందేస్తుంది ఈశ్వర భావం ఉన్ననే ఉంది జీవభావం చేత కత్తు వేయబడింది ఇప్పుడు ఎప్పుడైతే ఆ పరదా తొలగి ఏం చేస్తారో ఆ పరదా తొలగిపోయిందో యు ఎక్స్పీరియన్స్ ద వన్నెస్ అండర్ ద డివిజన్లెస్ ఆత్మ నుంచి అనుభవానికి వచ్చారు అదే ఆనందస్తు రూపం ఆ ఆనందం మీకు అనుభవానికి వస్తుంది ఈ లోపల మళ్ళీ పరదా పడిపోతుంది స్థిరపడిపోతుంది మళ్ళీ జీవభావం వెనకపోతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ఏ క్షణంలో మీరు ఆనందాన్ని అనుభవిస్తున్నారో ఆ క్షణంలో ఆనందాన్ని అనుభవించేది జీవుడు కాదు ఈశ్వరుడే అని ఒక తర్వాత ఇప్పుడు మనస్సులో మూడు గుణాలు ఉన్నాయి సత్పరచిస్త ముందు అసలు ప్రణాళిక అంత సిద్ధమవుతుంది వాక్యాన్ని ఫినిష్ చేయటం పెద్ద దర్శనం కాదు మన సత్పరస్తమో గుణాలు ఉన్నాయి చూడండి మీకు ఏ గుణము డామినెంట్గా ఉన్నప్పుడు ఏ ఏ రిజల్ట్ వస్తుందో చెప్తే తమో గుణం దామినెట్గా ఉందనుకోండి మీకు నిద్ర వస్తుంది లేకపోతే మూఠత్వం కలుగుతుంది తెలివిగానే ఉంటారు కానీ మైండ్ స్తన్ ఏమీ అర్థం కాదు అలాగా డల్గా అయిపోతారు అది తమో గుణం ఓకే మరిచిపోతారు మరుపు నేనే అక్కడున్నానబా అనే స్థితిలో వస్తుంది మరుపు అది తమో గుణం రజోగుణం అని అవుతుంది రజోగుణ లక్షణ నిద్ర ఆలస్య నిద్ర ఆలస్య అంటే ఆ రసభావన లేకపోవటం ఆ సంతోషం లేకపోవటం సో డల్గా అది తమో గుణం మీరు దుఃఖానుభవం కలుగుతోందనుకోండి దుఃఖానుభవానికి వస్తుంది అనుకోండి అది రజోగుణం రజోగుణ కార్యం దుఃఖం ఎలా అంటే మీకు ఎప్పుడు ఆనందం అనుభవానికి వస్తే అది సత్వగుణము అని తెలుసుకోవాలి సత్వగుణము ఎప్పుడు శుద్ధంగానే ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది రజోగుణం అంటే దాని పేరే ధూళి అదంతా కూడా అవివేకము అజ్ఞానము చీకటి అనేక దోషములు కామ క్రోధాది దోషములు దానికే రజోగుణం అంటే తమోగుణము యామోహెన్యూటిడ్ అయిపోతాడు అంటే భ్రమాత్మలో పడిపోతాడు భ్రమలో జీవిస్తాడు ఇప్పుడు ఉదాహరణనికి తమోగుణం అంటే ఏదో తెలుసిన అదైతే ఒక ఒక ఆయన పెద్ద రైటర్ నాతో అన్నాడు డ్రింకింగ్ ఇస్ నాట్ ఫైనస్ ఇన్ డ్రంక్ అన్నాడు మీకు ఏమైనా తేడా తెలిసిందే అసలు వాక్యం అర్థమైంది డ్రింకింగ్ ఇస్ నాట్ ఫేనస్ ఇన్ డ్రంక్ అన్నాడు నేనున్నాను నేను వెంటనే నేను నిర్మోహం మాట చూడండి మీరు చెప్పింది రైటర్ తక్కువ తర్వాత చెప్తాను మీరు డ్రింకింగ్ స్టేట్ లో ఉన్నారని మాత్రం అనుకోవద్దు మీరు డ్రంకెన్ నెస్ లోనే ఉన్నారని చెప్పారు ఆయన అభిప్రాయం ఏంటంటే హీజ్ నాట్ డ్రింక్ అన్ హీజ్ డ్రింకింగ్ అనేది రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ అంటే యు ఆర్ డ్రంకెన్ ఎస్ లో యూఆర్ నాట్ డ్రింకింగ్ డ్రింకింగ్ కి డ్రంకెర్నెస్ కి తేడా ఉంటే ఉన్ననేవండి ఇప్పుడు దాని మీద నేను మీతో అర్జీ చేయను బట్ మీరు మాత్రం డ్రింకింగ్ స్టేట్ లో లేరు డ్రంకెన్ లోనే ఉన్నారని అని చెప్పారు అంటే ఆయన హౌనో అన్నారు మీ ముఖం చూస్తే తెలుస్తోంది వెరీ ఫ్లప్తి చే you're moving handling the task under part delhi you are a state of drunkenness only you are not a responsible drinker inga maaf kar abda in no nade ok you are surprised drinking drinking and drinking and drinking sir one and the same an che don't try to hide behind the terminal you have you have a love for drinking and you accept it now whether you want to come out of it or not is a different matter i don't want you to come out of it those you get to the wrong thing you are a slave to chemical substances and your blood is substances that is the fact of it you know it. first first you accept so manta ho mathumat ko manta ho aise staff you are abusing a chemical substances alcohol is not meant for drinking water is meant for drinking c2h5oh హెచ్ ఓహెచ్ భగవంతుడు రెండింటికి పెట్టాడు ఇది వాటర్ ఆ హెచ్ని మిథైల్ గ్రూప్ తో రిప్లేస్ చేయండి ఇది ఆర్థ ఇది త్యాగమని చెప్పాడు కానీ ఇది త్యాగం అని చెప్పాడు కానీ మాడిని పరమేశ్వరుడు అలా సృష్టించాడు మాడిని ఎలా సృష్టించాడు అంటే ఇది కాగి నువ్వు ఆరోగ్యంగా శాంతిగా సుఖంగా ఉండరా అని సృష్టించాడు రసోహక్స్ కౌంటే ఆ రసాన్ని ఆస్వాదించి ఆరోగ్యంగా పది తాల పాటు సుఖంగా ఉండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు కానీ సృష్టించాడు సిస్టమ్ ఇస్ క్రియేటెడ్ లైక్ దాట్ గుర్రాలు కేమన్నా మరి దీన్ని సృష్టించాడేమో నాకు తెలియదు కానీ మనిషికి మాత్రం ఇది కాదు ఎందుకంటే అది వెంటనే ఎస్ఫికేషన్ అవుతుంది వెంటనే స్టమక్ ఈజ్ ఆక్సిడైజేషన్ ఛాంబర్ బాడీ హ్యూమన్ బాడీ ఈజ్ ఆక్సిడేషన్ ఛాంబర్ మీరు ముప్పై శాతం కాదే ఆక్సిజన్ చూపిస్తే పది శాతం వస్తుంది ఇరవై శాతం లోపల అబ్జార్బ్ అయిపోతుంది బ్లడ్ లో ఈ ఆల్కహాల్ ఎక్కడికి పోతుంది బ్లడ్ లోకి పోతుంది బ్లడ్ లో ఉండే ఆల్కహాల్ కి ఆక్సిజన్ కలిసి వస్తుంది ఎస్టిక్ యాసిడ్ వస్తుంది ఎస్టిక్ యాసిడ్ పాయిజన్ డేంజరస్ సో సిస్టమ్ తట్టుకోలేదు ఎస్టిక్ యాసిడ్ లివర్ దెబ్బతింటుంది ఎస్టిక్ యాసిడ్ వల్ల ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్నో లివరు ఎస్టిక్ యాసిడ్ వల్ల దెబ్బతిన్నది లివర్ దెబ్బతింటుంది కళ్ళు పోతాయి క్రమంగా వాడి చూపు మంద గిరించుతుంది స్టోమక్ అనేక హాని కలుగుతాయి కాబట్టి ఎస్టిక్ యాసిడ్ తాగమంటే తాగమనండి నేను ఎస్టిక్ యాసిడ్ ఇస్తాను తాగమన్నా ఉండేస్తాను ఆల్కహాల్ మాత్రం తాగేస్తాను వీటి తాగిన ఆల్కహాల్ అంతా ఎస్టిగేసిడ్ అయిపోతుంది గ్రామం ఆల్కహాల్ తగ్గితే గ్రామం ఎస్టికేషన్ అయిపోతుంది వంద గ్రామం తగ్గితే వంద గ్రామం ఎస్టికేషన్ అయిపోతుంది వీరేమంటాడు డ్రింకింగ్కి డ్రింక్ అన్ రెస్ట్కి ఎడ ఉందని నాకు తెస్తాడు ఏమీ లేదండి రెండో ఒకటే కాబట్టి ఇదంతా జీవతత్వం ఈ దుఃఖాన్ని అనుభవించే ఇది అంటే రజోగుణం ఇది తమో గుణం ఉండదు ఆల్కహాల్ ప్రస్తాంతా నేను తమో కోసం చెప్తాను ఆ తమో గుణము అదంతా తమో గుణం వారు తర యాక్టివ్ గా ఉన్నది తలపిస్తాడు అది యాక్టివిటీ కాదు అది తమో గుణం ఎందుకంటే బెల్యూడైన్ ఉంటాయి ఒక యూఫోడిక్ స్టేట్ లో ఉంటాడు అది తమో గుణం రఘో గుణం అంటే ఏదో దెంగ పెట్టుకుని దుఃఖిస్తూ ఉంటాడు మనిషిలో ఏవో దుఃఖాలు ఉంటాయి అన్నీ కల్పించుకున్న దుఃఖాలే శాస్త్రం దృష్టిలో అన్ని కల్పితాలి కానీ కొన్ని సత్యాలని కొన్ని యూనిక్ అని అది దుఃఖమైన మనిషి ఒక భ్రమలో జీవిస్తూ ఉంటాడు దుఃఖాన్ని ఆ ఏ మేరకు దుఃఖాన్ని అనుభవిస్తాడో అదంతా కూడా రుజోగుణమే ఆనందాన్ని అనుభవిస్తుంది ఈ ఆనందం ఎలా అనుభవిస్తాడంటే శుద్ధ సత్వ సంకల్ప నిమిత్తానా కామానాం మానసానాం మనస్సులో ఒక కామన వేడికి కలిగింది ఆ కామన శుద్ధ సత్వ సంకల్ప నిమిత్తం శుద్ధమైన సాత్విక సంకల్పము నిమిత్తముగా కలిగిన కామన అంటే ఏంటి ఇప్పుడు మీరు ఒక కామన ఉందనుకోండి ఏమని ఆ ఫలా వాడు సుఖశాంతులతో తో అభివృద్ధి చెందుగాక అని మీరు దేవుణ్ణి ప్రార్థిస్తారు కలిసి వీళ్ళందరూ సుఖంగా ఉండాలి అని మీరు ప్రార్థిస్తారు యుజైర్ దట్ లెట్ అది శుద్ధ సత్వ సంకల్ప నిమిత్తమైన కామన అలా కాకుండా వీడి జేబులో డబ్బు నాకు వచ్చేయాలి వీడి ఆస్తి నాకు వచ్చేయాలి అవి రాజస కామనాలండి వాటి వల్ల దుఃఖమే మిగులుతుంది శుద్ధ సత్వ సంకల్పము అంటే పవిత్రమైన సంకల్పం నుంచి పుట్టే కామన నిమిత్తం అంటే పుట్టిందని కామనాలు పవిత్రమైన సంకల్పం వల్ల పుట్టే కామన అది చూడడానికి కామనగా ఉంటుంది కానీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ డిజైర్ లెస్నెస్ డ్యాండ్ డిజైర్ సర్వే భవంతు సుఖిన ఒక నేను ఒకసారి డిజైర్ లెస్నెస్ ఈజ్ లిస్ డిజైర్ ఈజ్ బాండేజ్ అన్నాను పాఠం చూస్తాను అంటే ఒక అతను లేకపోతే ఎలాంటి అందరూ సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అది బాండేజ్ అని అడిగారు అంత మరి టెక్నికల్ గా పోరిట్ అఫ్ మెసేజ్ తీసుకో సర్వే భవన్ తో సుఖినహా అన్నది ఇప్పుడు నేను అంటాను అందరూ క్షమంగా ఉండాలి అని అన్నాననుకోండి అది కామన్ లేకపోతే నాకు మీరందరూ ఫలానా తీసుకొచ్చి సమర్పించండి అంటే దాన్ని కామన్ అంటారు ఎవరన్నా రోడ్డు మీద వెళ్ళేవాడిని అడిగి దేన్ని కామన్ నాకు కావాలంటే ఈగో తోటి నాకు కావాలి అంటే కామన్ అవుతుంది అందరికీ సుఖంగా ఉండాలి అంటే అది కామన్ అని ఎవరు అనుకోరు నువ్వే నువ్వే టెక్నికల్గా చేసేవా ప్రశ్న లాంగ్వేజ్ మీకు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చూస్తే కామన్ లా కనిపిస్తుంది దేముడు నాకు ధనమునిచ్చు కాక కామనా నో డౌట్ దేవుడు భారతదేశమునకు హితమం చేయకా ఈ ఆ సెంటెన్స్ ఈ సెంటెన్స్ అలాగే ఉందిగా కాబట్టి ఇది కూడా కామనా అంటే న్యాయం కాదు డోన్ ది టెక్నికల్ ది స్క ఓకే ఇఫ్ యూఆర్ టెక్నికల్ నేను ఆ విచిత్రమై స్టేట్మెంట్ డిజైర్స్ అట్ డిజైర్స్ వద్దని కదా నేను అంటే కదా బాగా డిజైర్స్ ఉంచుకో మంచిది డిజైర్స్ ఖర్చు పెట్టుకో అని చెప్తాను విత్ డ్రాంగ్ మై స్టేట్మెంట్ అని కూడా చెప్పేస్తాం నేను కంటెస్ట్ చేస్తే కదా సమస్య నేను కంటెస్ట్ చేయడం ఓ మహాత్ముడు మంత్రిని దాటుతున్నాడు ఆ మంత్రి మీద దాటగలడు ఈ లోపల ఎదుర్కొండగా సగం దాటేశాడు ఈ లోపల ఒక కులాడు వస్తున్నాడు వాడు ఇప్పుడు వన్ ఆఫ్ దమ్ హ్యాస్ట్ విత్ డ్రా న్యాయంగా అయితే ఆయన ఫిఫ్టీ పర్సెంట్ దాటేసాడు కాబట్టి ఆ కొన్నాడు విక్రతరా కావాలి కానీ ఆ కొన్నాడు అలా నిలబడ్డాడు చూస్తాను అంటే మహాత్ముడు శుభం అని ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేస్తుంది కూడా ఇప్పుడేం చేస్తుంది వెళ్ళిపోయి పక్కన నిలబడ్డాడు వీడేమో వేలమొహం వస్తుంది దాటేసి ఆ వీడు వెళ్ళిపోయిన వెంటనే ఆయన దాటాడు ఇవాళ వీడు సిగ్గుపడాల్సి ఉంటుంది నేను ఎక్కడో చదివాను డాక్టర్ మున్నా మున్నాయ మున్నా మున్నాడ ఉన్నాడు మున్నాడు దాంట్లో అతను డాక్టర్ మున్నాయ్ హి ప్లేస్ ది రోల్ ఆఫ్ మహాత్మా గాంధీ మున్నా మహాత్మా గాంధీ రోల్ ప్లే చేస్తాడు అతను అడ్వైజ్ ఇస్తాడు యాజ్ మహాత్మా గాంధీ అడ్వైజ్ ఇస్తాడు ఎలా ఫోన్ చేశాడు అడుగుతాడు మా పక్కింటతను అంటే పైన పై ఫ్లాట్స్ కదండి బాంబేలో ఆ పైన ఉన్నవాడు రోజు పొద్దున్న ఆఫీస్కు వెళ్ళేమంటే మా గుమ్మ దగ్గరకు వచ్చి గోడ మీద పాను ఉమ్మేసిపోతూ ఉంటాడు ఎన్ని సార్లు చెప్పి నాకు దెబ్బలా మానవలేదు ఏం చేయమంటావు అని అడుగుతాడు అడిగితే ఇక్కడ గాంధీ కదా ఇతను గాంధీ అని అడ్వైజ్ ఇవ్వాలి ఇతను ఏమంటాడంటే అతను ఉమ్మేసిన లెంత నేను బజెట్ నీళ్లలో ఒక మార్పింగ్ క్లాత్ పెట్టుకుని అతను ఉండు అతను అలా ఉన్నాయి గానీ నువ్వు పిలిపిస్తూ ఉంది అడ్వైస్ అలాగా నువ్వు నువ్వు చెప్పినట్టే చేయాల్సి ఉంటుంది ఇంకా నో ఆర్గ్యుమెంట్ మున్నాఫాయ్ యాజ్ గాంధీ అడ్వైస్ ఇస్తాడనమాట అంటే మరి అలాగే మరి అంతే యూ హ్యావ్ టు ఫాలో దట్ అడ్వైస్ అలా ఎంతవరకు చేయాలి నేను చెప్తూ ఉంటా నువ్వు అలా చేసుకుంటా అని చెప్తాడు ఓకే అతను వస్తాడు మరి మెట్లు దిగుతాడు ఇది ముందు ఆ రోజు మార్బుల్ దీన్ని గోడ మీద ఉమ్మేసిపోతాడు పాను ఉమ్మేసిపోతాడు వెంటనే అతను ఉమ్మేసి దిగేస్తూ ఉంటాడు కష్టమని తలుపు తీస్తాడు తలుపు తీసి ఆ పాను తిరిపేస్తూ ఉంటాడు ఇతను ఇలా దిగి ఇలా సెలిప్స్ కదండి కొందరంగా ఇలా దిగి ఇలా తలుపు తిరగగానే వీడు తినిపిస్తుంది కనపడతాడు యాక్చువల్ కదా వీడి మోహన్ ఇచ్చాను నిన్నకాక మన దెబ్బలా వీడియాలి వీడియో తినిపించేసుకుంటున్నాడు రాళ్ళిపోతాడు మళ్ళీ మొన్నాడు అతను సరిగ్గా అక్కడే ఉమ్మేసి ఇలా మనకు దిగుకొని మళ్ళీ ఉంటాడు మళ్ళీ మొన్నడు ఉన్నాదని ఫోన్ చేసి అడుగుతాడు నువ్వు చెప్పింది రెండు రోజులు చేశాను అలా చేసుకుంటూ ఫోన్ చేస్తాడు మళ్ళీ మొన్నడు వీడు ఉన్నది మళ్ళీ తిరిగి నాలుగో రోజు వీడు సిద్ధ సిద్ధంగా ఉంటాడు బకెట్ తోటి మార్చింగ్ క్లాత్ తోటి వాడు వస్తాడు వచ్చి ఉన్నాయి అలా వెయ్యిపోయి ఆగిపోతాడు ఆగిపోయి దిగేస్తాడు వీడి దమ్మును తనకి ఇస్తాడు తిగుద్దామని ఇలా చేయాలి అక్కడే ఉండదు అప్పుడు వీడికి కంటొస్తాడు వీడు వీడి కంటూస్తాడు అతను అంటాడు సారీ అండి లేదు చూపించండి నేను అంత ముందుకు నేర్చుకుని వెళ్ళిపోతాను అప్పుడు వెంటనే ఉన్నా ఫోన్ చేస్తాడు మీరు మీ సలహా చూడండి మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా ఆయన ఓడించారు ఇలాగే ఓడించారు ఈ స్టోరీ నేను అనుకోవడం నామదేవి యొక్క జీవిత చరిత్ర నుంచి వచ్చిందేమో కుంతున్నానిస్తారు ఎందుకంటే నామదేవి జీవిత చిత్రలో ఇలాంటి కథ కాబట్టి శుద్ధ సత్వ సంకల్ప నిమిత్తములైన కామనలు ఉంటాయి ఆ కామనలు అవి మనిషిని బంధించవే మనిషిని ఎలివేట్ చేస్తాయి ఆ కామనలు తీరుతే కూడా అవి తీరకపోవడం అనే అటువంటి కామనలు తీరినప్పుడు ఆనందం కలుగుతుంది ఈ ఆనందం జీవు ఆనందం కాదు ఇది ఇది ఈశ్వరుని స్వరూపం అది కాబట్టి ఓ రకంగా భోక్త అటువంటి ఆనందానికి సర్వభూసు ఇటువంటి ఆనందము సకల ప్రాణులకి ఉంటుంది ఎందుకని ఈశ్వర దేహ సంబంధ సర్వభూతేశు ఆ సగుణ స్వరూపము ఎందుకంటే సత్వగుణము ఈశ్వరుని యొక్క ఉపాధి ఈశ్వరుణ్ణి శుద్ధ సత్వోపాధి కహ అని శుద్ధ సత్వము ఉపాధి కాబట్టి ఈశ్వరునికి దేహాన్ని మీరు భావన చేయాల్సి వస్తే ఈశ్వరుని యొక్క దేహము సత్వగుణమే ఆయన యొక్క దేహము ఇప్పుడు చిద్దేహము అని మీకు నేను చాలా సార్లు చెప్తాను చూడండి మాంసమయమైన దేహము నేను అంటే ఇది తామస దేహం ద్రవ్యం తమోగుణం కదండి ఎనర్జీగా ఉంటుంది ఆఫ్ ఎనర్జీగా ఉంటుంది తమోగుణం జడాత్మకమైన దేహము ఇది తామస దేహం తామస దేహంతో ఐడెంటిఫై అయ్యేవాడు జీవుడు చిద్దేహము కేవలము చిద్రూపమైన దేహము జ్ఞాన దేహము సిద్ధ సత్వగుణ దేహము దాంతో తదింట్టు తివాడు దేవుడు కాబట్టి ఆ శుద్ధ సత్వ ప్రధానమైన దేహము కలిగిన వాడు దేవుడు అదే ఆయన ఉపాధి పరబ్రహ్మతి ఏ దేహము ఉండదు ఈశ్వరుడు దీవుడు ఇట్స్ దీ ఈశ్వరుడు దీవుడు ద్వంద్వం అంతేకానే ఈశ్వరం అంటే దీవుడు ఉంటాడు దీవుడు అంటే ఈశ్వరుడు ఉంటాడు ఇదేమిటి ఉండదు ఈశ్వరుడు అంటే రూల్ చేసేవాడు రూల్ చేసేవాడు ండి అప్పుడు దేవుడు ఈశ్వరుడు కాకుండా పోతాడు శంకర్లో మీద పూర్వపక్షం ఈశ్వరు పరబ్రహ్మ సర్వేశ్వరుడు అంటావా కాదంటావా కాదని నేనెందుకంటానా ఏసర్వేశ్వర సర్వస్యాధిపతి అని ఉపనిషత్తు చెప్తా ఉంటాయి నేనెందుకు కాదంటాను సర్వేశ్వరుడే మరి ఈశ్వరుడు సర్వేశ్వరుడు కదా పరమేశ్వరుడు సర్వము మిథ్య అంటావా కాదంటావా సర్వము మిథ్య అయితే మిథ్య అయిన సర్వానికి ఈశ్వరుడు అనమాట పరమేశ్వరుడు అదైనా నువ్వు అనేది అంటే అవున అవునేమిస్తాయి అంటే దాని దృష్టాంతం పూర్వపక్ష దృష్టాంతం దైతు పురపక్షాలు ఇవన్నీ కూడా దైతుల ఉంటాయంటే ఒక ముసిగే కొత్త కొట్టాలంటే అలా ఉంటాయి విసిగుస్తాయి సారం ఉండదు సారం లేని పూర్వపక్షం గురించి చింత కానీ చాలా గొప్ప పూర్వక్షం చేసేనని కోల్స్ మాత్రం ఉంటుంది అది చూస్తే ఏమనిపిస్తుంది ఏమీ లేదు అంటే ఒక బ్యాంకు ఉంది ఆ బ్యాంకులో ఒక్క రూపాయి లేదు కానీ ఆ బ్యాంకరు దానికి అర్థిపోతుంది అలాంటి వాడు అన్నమాట దేవుడు అని చెప్పారు అని సమాధానం ఏంటంటే దేవుడు నిజంగా అలాంటి ఎందుకో తెలిసిన దేవుడు సర్వవ్యాపకులు సర్వ సర్వపరిష్ఠేతర బ్యాంకర్కి భిన్నంగా బ్యాంకులో డబ్బు ఉంది ఆ డబ్బు ఉన్నందువల్లే వాడు గొప్పవాడైతే కానీ పరిక్షిణుడంటావా తర్వాత అనంత స్వరూపుడు అంటవా ఏమంటావు గొప్ప పరిచ్ఛిణుడనే అని అవలసి ఉంటుంది ఎందుకని ఈ బ్యాంకర్ యొక్క మహిమ డబ్బు ఆ డబ్బు వల్ల వీరికి మహిమ వచ్చింది వీరికి స్వంత కాదు కాబట్టి ఈశ్వరుడు మహిమ ఏమిటంటే మనందరినీ కాపలా కాస్త మనందరినీ గొర్రెల్ని కాల్సినట్టుగా కాస్తాం అదే ఈశ్వరుడు మహిమ అంటే మనమే ఆయనకి మహిమని కల్పించని టైందా లేదా ఏమయ్య మాట్లాడతావు సర్వేశ్వరహాన్ని ఏం చెప్పారంటే సర్వము సత్యం అని అనుకున్నంతసేపు సర్వేశ్వరుణ్ణి కొట్టుకోమని సర్వేశ్వరుడు ఏం చెప్పారు ఆ తర్వాత నీకే తెలుసుకుంది సర్వము ఆయన కంటే భిన్నంగా లేదని కాబట్టి ఈశ్వరత్వం కూడా సోపాధితమే ఉపాధి వచ్చింది అంకేతనే సో సర్వభూతే ఈశ్వర దేహ సంబంధ పర ఏవ సర్వసత్వోపాధి ద్వారేనా భోక్త అసల ప్రాణులలో సత్వగుణం ఉంటుంది ఆ సత్వగుణం ద్వారా దాన్ని ఉపాధిగా చేసుకుని ఆనందాన్ని ఈశ్వరుడే అనుభవిస్తున్నాడు కాబట్టి కుక్కకి ఆనందం కలిగింది అనుకోండి ఆ సమయంలో అక్కడ ఆ దేహ ఈశ్వర దేహ సంబంధం కుక్క కలిగిందనమాట అది అలా లేకపోతే అక్కడ కుక్కలో ఉండే తత్వగుణంలో ఈశ్వరుడు ప్రకటమయ్యాడు అనమాట అంతే అంతేతనే ఓ మహాత్ముడు ఓ సిచువేషన్లో ఉంటూ ఉండేవారు కాకే మజాకరో తుమ్ జీవహో కిరాకే మజాకరో తుమ్ ఈశ్వరహో అంటూ ఉండి తిని సంతోషిస్తే దీవుడు ఎదరవాళ్ళకి పెట్టి సంతోషిస్తే ఈశ్వరుడు కాబట్టి మనం జీవుడుగా ఉన్నంతసేపు ఈశ్వరత్వాన్ని కూడా పట్టుకుంటూ ఉండాలి విదిలిపెట్టే కొండ తను తింటూ ఎదరవాడికి తడితే ఒకప్పుడు జీవుడు ఇంకొకడు ఈశ్వరుడు అల్టిమేట్ జీవత్వం డైల్యూట్ అయిపోయి ఈశ్వరుడు విలేనం అయిపోతారు అప్పుడు తింటాడు భోజనం మానస్తాను మీరు అనుకోండి అప్పుడు తింటాడు దేహం ఉన్నంతసేపు దేహానికి భోజనం కాబట్టి పరమేశ్వరుడే భోక్త కనుక సుఖము లేదు దుఃఖం కల్పితం కాబట్టి సుఖం కూడా కల్పితమని నువ్వు అనుకోండు సుఖము ఆనందము అది ఈశ్వర స్వరూపం అది ఎప్పుడు నీకు ఆనందం కలిగినా ఐడెంటిఫై అయినప్పుడే నీకు ఆనందం కాబట్టి అది ఆటంకము కాదు దుఃఖం మాత్రం జీవుని యొక్క లక్షణము అది కల్పితము అని కొట్టిపారు సార్ ఇక ఫైనల్గా క్లోజ్ చేస్తున్నారు ఆ టాపిక్ నువ్వు సర్వ అవిద్యాకృత సంవ్యవహారానాం పర ఏవ ఆత్మాస్పదం నాస్తి ఇది వేదాంత సిద్ధాంత నేను అప్పుడప్పుడు అనుకో ఉంటాను ఏమన్నా ఇది వేదాంత క్లాసం అనుకుంటాను ఇది గమనించా లేదా ఇప్పుడు శంకరుని కూడా అలాగే అంటున్నారు చూడు ఇది వేదాంతంలో ఉన్నావు వేదాంతం ఉపనిషత్తులు ఉపనిషత్తు యొక్క సిద్ధాంతం ఎవరో నువ్వు ఉపనిషత్ సిద్ధ ఎందుకంటే శంకరుని కాలంలో ఉపనిషత్ సిద్ధాంతము ఇంతలా కలుషితం కాలేదు తరువాతి కాలాల్లో వచ్చిన ద్వైత ఆచార్యులు దాన్ని బాగా కలుషితం చేశారు నేను ఉన్న మాట చెప్తున్నా మీరు మనలో అనుకోకుండా ఆచార్యుల్ని నేను ఏమీ వాళ్ళ ఐడియాస్ని నేను అది తప్పదు అది కాబట్టి ఇంతల్లా కలుషితం కాలేదు ఇప్పుడు మీకు ఒక్క మాట నెహ్రూ గారు ఉన్న రోజుల్లో పార్లమెంటు ఇప్పుడు ఉన్నట్టుండే అసలు మీరు ఆలోచించండి ఇప్పుడు పార్లమెంట్ ఎలా ఉంది నెహ్రూ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది ఎంత హై స్టాండర్డ్ లో ఉండేది రూపలాని ఇలాంటి రాజాజీ రాజాజీ మరి పార్లమెంట్లో ఉన్నారో లేదా వాజ్పాయి అప్పుడు యంగ్ లుగా ఉండేవారు నెహ్రూ ఏమన్నారో తెలిసినా వాజ్పాయిని నెహ్రూ నెహ్రూ రష్యాకి తీసుకెళ్లారు తనతో నెహ్రూ రష్యాకి ఎందుకంటే ఈయన అపోజిషన్ పార్టీ వేగరు అపోజిషన్ పార్టీ ప్రశాంతి ఓ మూల ఎక్కడరా అపోజిషన్ అని వెతకాల్సి కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజారిటీతో టూ థర్డ్స్ మెజారిటీతో ఉండేది ఓ మూల ఉండేదో ఇద్దరం ముగ్గురో నలుగురో ఇదుగుర ఉండేవారు పార్టీ వాళ్ళు ఇంకా ఏ అపోజిషన్ లో లేదు ఓ అరడదన మంది ఎంపీలు అరడదన మందో పది మందో దానికి నాయకుడు వాజిపాయ్ రష్యా వెళ్ళారు మనస్ వెళ్ళినప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ని కూడా తీసుకెళ్ళారు ఒక సంప్రదాయం అపోజిషన్ పార్టీ లీడర్ కి కేబినెట్ మినిస్టర్ స్టేటస్ తోటి తీసుకెళ్లారు అక్కడ ఏమైనా పరిచయం చేశారో తెలుస్తున్నా ఆయన ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని పరిచయం చేశారు అని బిలీ ఎప్పుడు వాజ్పాయికి పది మంది ఎంపీలు కూడా లేనప్పుడు తప్పింది అంటే దాని మీద ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే హీ హ్యాస్ ఆల్దీ క్వాలిటీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అని ఆయన అభిప్రాయం అలా పరిచయం చేశారు హీఈ్ నాట్ క్రెడిక్టింగ్ ఎస్ట్రాలజీ ఆర్ సేమ్ జ్ ఆఫ్ ద పార్లమెంటే ఇది ఇప్పుడు బిఎస్ ప్రైమ్ మినిస్టర్ నేను ఎలా ప్రైమ్ మినిస్టర్ ఆయన కూడా అవ్వచ్చే ఆశ్చర్యం లేదని ఎప్పుడు డెమోక్రాట్ ఆయన ఈ రోజు ఎలా ఉందా వాతావరణం లేదు ఇప్పుడు ఎవరినాను ఈ పార్లమెంటు పరిశీలించి వాళ్ళు ఇలా అన్నారు అనుకోండి తప్పు పడతారా మరి పోతారు అలాగే నాతో కూడా తప్పు పట్టద్దు శంకరుల కాలంలో ఉన్నటువంటి ఉపనిషత్ సిద్ధాంతం యొక్క అవగాహన ఈనాడు బాగా కలుషితమైపోయి ఉన్నారు అప్పుడు ఉపనిషత్తులంటే ఏకత్వమే అద్వితీయత్వమే అని అందరూ అంగీకరించేవారు అంగీకరించి మాకు అద్వితీయత్వం వద్దండి ఇప్పుడు ఇంకా మాకు స్థాయి రాలేదు మేము కర్మకాండంలో ఉంటామని కొంతమంది కర్మకాండలో ఉండేవారు కొంతమంది స్టాటేజీలు వాళ్ళు ఏమని వారంటే ఆ అద్వితీయత్వం ఉపనిషత్వంతా గోళద్వితీయం గోదే మాకు తెలిసంది మేము ఒప్పుకోం అని ఉపనిషత్తుల్ని పక్కన పెట్టేసి వాళ్ళ దాటి వాళ్ళు పోయేవారు ఈనాడు ఏం చేస్తున్నారో తెలుసిన ఉపనిషత్ సిద్ధాంత పేఠము అని పేరు పెట్టేసి అంత ద్వైతం పాఠం చెప్పేస్తున్నాను దట్ ఈస్ టూ బ్యాడ్ నేను ఉపనిషత్తుల్లో ఒప్పుకోను ఐ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ సర్వం బ్రహ్మని చెప్తుంది ఉపనిషత్వం నేను ఒప్పుకోను అన్నారు ఘోర అని విజయ వల్ల ఒక ఆయన ఉండేవారు ఘోర ఆయన ఏమన్నారంటే నాస్తిక సిద్ధాంతం ఆయన ఏమన్నారంటే సర్వం బ్రహ్మని చెప్తూ ఉంటాయి వీ డోంట్ యాక్సెప్ట్ ఎట్ అని ఆయన మళ్ళ బుద్ధి చెప్పాడు వీ because he has who follow the path namely the context led and he did not get caught up in the fasting department there is no department of fasting there is a temple in the name of fasting and they are putting laddoos in the black lawn and there is a department of fasting but there is no department of fasting fasting is a clean thing no one can agree with him no one can agree with ethical guys వెరాజ్ ఈనాడు ఇదిగో మేము ఉపనిషత్తి బోధిస్తాం ఉపనిషత్ సిద్ధాంత పీఠము అని మొదలుపెట్టి అక్కడ చెప్పేదంతా కూడా ఏదైనా పూజ ఏదైనా ఉందంటే సగుణ సాకారం ఆ సగుణ సాకారం కూడా ఎలాగంటే ఈ ఈ బొమ్మనే పూజించాలి మరే బొమ్మని పూజించద్దు అనే లెవెల్లో ఉండేటువంటి చాలా లో లెవెల్ సాకార పూజ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పే కూడా భేద దృష్టి ప్రధానంగానే ఉంటుంది కానీ పేరు మాత్రం ఉపనిషత్ సిద్ధాంత పీఠము అని పేరు కడతారు అలా అది అది అది వినాటి కాలం యొక్క లక్షణం ఉపనిషత్ కాలం అలా ఉండేది కాదు కాలం అలా ఉండేది కాదు శంకర్లు ఏమంటున్నారంటే చూడయా ఎందుకు చెప్తే వేదాంత సిద్ధాంతం ఏదో నీకు తెలిసే తెలియదా తెలుసు వేదాంత సిద్ధాంతం ఆత్మ ఒక్కటే ఉందో రెండోది లేదు నాన్న వస్తే కాబట్టి నువ్వు వ్యవహారం ఉండే ధర్మమో అధర్మమో అనే వ్యవహారం ఉండదు ఈ వ్యవహారం అంతా కూడా ఆత్మ నిందే కల్పిటము కాబట్టి నువ్వు ఏది ధర్మం అంటున్నావో దానికి అధిష్టానం ఆస్తున్నాయి అధర్మం అనే దానికి కూడా అధిష్టానం ఆస్తున్నాయి కురుకాఖాలు గమ్యంటికే అధిష్టానం ఆస్తున్నాయి అయితే ఈ సిద్ధాంతం నవ్ యు వర్కౌట్ అధర్మానికి కూడా ఆత్మ అధిష్టానం కంగారపడాల్సిందేండి అధర్మానికి కూడా ఆత్మయ అధిష్టానం అంతే ఓవర్ చీకటికి కర్ట్ వెలుగుకి కర్త ఎవడో వాడే చీకటికి ఎవరు సూర్య భగవాన్ ఆయన అనుగ్రహం చేతనే భూమి సూర్యుడి చిట్టు తిరుగుతోంది భూమి సూర్యుడి చిట్టు తిరుగుతోంది కాబట్టి చీకటి వెలుగు వచ్చింది కాబట్టి రెండింటికే ఆయనే అధిస్తాను కానీ మనం ఆయన్ని వెలుగుకి నువ్వే కర్తవ్యని వర్ణిస్తాం వెలుగు కర్త అయినవాడు చీకటి కూడా కర్తే అవుతారు అంటే కాబట్టి సర్వ వ్యవహారములు ధర్మాధర్మాది సర్వ వ్యవహారాలకి సర్వ వ్యవహారములు కూడా ద్వంద్వరూపంగా ఉంటాయి అజ్ఞానం చేత కల్పితములో ఉంటాయి యథార్థంగా భాషించిన యథార్థాలు కావు ఈ అయథార్థములైన సకల ద్వంద్వరూప వ్యవహారములకు అధిష్టానము ఆస్పదము లేక ఆశ్చయము ఆత్మయే నన్న ఒక ఆచార్యులు అడిగారు ఎందుకంటే అజ్ఞానానికి ఆశ్రయం ఏదైనా అజ్ఞానానికి ఆశ్రయం ఏదో అంటే ఇతను మీ ప్రశ్న నాకు అర్థమైంది ఆత్మస్వయం ప్రకాశం జ్ఞానస్వరూపం కదా అజ్ఞానానికి ఆత్మ ఆశ్రయం కాదా కదా అప్పుడు అజ్ఞానానికి ఆశ్రయం జీవుడు అనేవాడు వేరే ఒకళ్ళు ఉండాలని మీ లక్షణం అదే కదా నాకు తెలుసు ఈ ప్రశ్న నేను ఇప్పుడు మీకు సమాధానం చెప్తున్నా వినండి అజ్ఞానానికి ఆత్మయే ఆశ్రయము అని చెప్పాను ఎందుకో తెలుస్తున్నా అండి రెండవది మేతలు ఉన్నది ఆత్మే జ్ఞానమైనా ఆత్మే అజ్ఞానమైనా అయితే మరి రెండింటికే ఆత్మాశ్రయం అయితే ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి జ్ఞానం మరి అజ్ఞానం కల్పితమైన అజ్ఞానానికి ఆత్మాశ్రయం హీరో కాస్త ఏమిటి సినిమా తెర విలం కాశ్చయం ఏమిటి అంటే హీరో కాస్తమైన సినిమా తెర హీరో రాముడు అనుకోండి విలన్ రామన్ అనుకోండి రామాయణమే తీసుకుని కొంచెం పవిత్రత కూడా యాడ్ చేయండి రాముడికి ఆశ్చర్యం ఎవరు సినిమా అంటే హౌ నో హౌస్ కాబట్టి సర్వ వ్యవహారములకు ఆత్మయే ఆస్పత్రయము కాబట్టి సుఖానికి దుఃఖానికి సర్వములకు ఆత్మ ఆశము అం కదా ఇప్పుడు మీకు నేను ఇంట్రడక్షన్ చేస్తాను ఏమైనా కొంచెం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఉపనిషత్పాఠాలు అంటే ఆ మాట మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను ఒక పూర్వపక్షంలో ప్రవేశిస్తున్నాను కొంచెం టెక్నికల్ గా ఉంటుందో ఓపిక పట్టుకోండి కథని ఈ కథని శంకరుడు విమర్శ చేసినట్టుగా విశ్లేషణ చేసినట్టుగా ఎవరు ఏ కథని విశ్లేషణ చేయలేదు మళ్ళీ ఒకసారి ఇంద్రుడు రావడం ప్రజాపతి గారు చెప్పడం ఎప్పుడు ఏది ఎలా చెప్పాడు ఆ మొదటిసారి మూడు పర్యాయాలు చెప్పాడు మొదటి పర్యాయంలో యేసోక్ష్ణి పురుష అని చెప్పాడు జాగ్రత్త వ్యవస్థకి రెండో పర్యాయంలో మహీయమానస్కర స్వప్నావస్థకి చెప్తాయి మూడో పర్యాయంలో సంప్రసాద సుశుక్తికి చెప్తాయి సో నాలుగో పర్యాయంలో అశరీర ఆత్మని చెప్తాయి నాలుగు పర్యాయాలు ఇప్పుడు నాలుగు లెవెల్స్ లో చెప్పాడు మొదటిసారి ముప్పై రెండు రెండోసారి ముప్పై మూడోసారి ముప్పై నాలుగోసారి ఐదు మొత్తం నూట సంవత్సరాలు వీడు ఇక్కడ ఇంద్రుడు చేశారు మొదటిసారి చెప్పిన ఆత్మని ఛాయాత్మని వాడు భ్రమపడ్డాడు రెండోసారి చెప్పిన ఆత్మని స్వప్నాభిమాని ఆత్మగా భ్రమపడ్డాడు మూడోసారి చెప్పిన ఆత్మని శూన్యంగా భ్రమపడ్డాడు నాలుగోసారి చెప్తున్నారు ఇంద్రుడు తెలుసుకున్నాడా లేదా మనం చూద్దాం ఎగరా ఇంకా ఇప్పుడు నడుస్తాం దీని మీద సిద్ధాంతం పూరపక్షం ఏదో తెలుసినా ఈ గ్రంథానికి భర్తృప్రపంచాచార్యులు వృత్తిని రాశారు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ రాసి చెప్పారు భర్తృప్రపంచ అనే ఆచార్యుడు ఆయన పేరు ఎలా ఉందో చూడండి వైదిక నామధేయాలు ఈ రోజు అన్ని పురాణ నామధేయాలు అప్పుడన్నీ వైదిక నామాలు ఉండేవి భర్తృ ప్రపంచ ఆ పేరు మరి అలా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఎప్పుడూ విమర్శ చేయలేదు పేరు మీద సో ఆయన ఉండేవారు ఆయన వృత్తి రాశారు వృత్తి అంటే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆ కాలంలో ఉపనిషత్తులు అందరికీ నోలలోనూ ఉండేవి కంట వేదం చదువుకునే కదా అందరూ వేదమే చదువు అంటే వేదమే ఇంకే మీరు ఉందో చదువు ఉండేది కాదు ఉండేది కాదు చదివి వాళ్ళు ఎవరో చదివి వాళ్ళు వేదమే చదివి ఆ ఉపనిషత్తులకి అర్థం తెలుసుకునే స్వభావం కూడా నిజానికి సుమారు నాలుగు ఏళ్ల క్రితం వరకు వేదం చదువుకున్న వాళ్ళందరూ అర్థం కూడా తెలుసుకునేవారు అయితే ఈ గత నాలుగైదు ఏళ్లలో ఒక సంస్కారం ఒకటి సమాజంలో ప్రవేశించింది ఒక వీక్నెస్ అదేమిటంటే వేదం చదివేపడికి వీడి ఓపిక ఏడెండేళ్లలో పదేళ్ళలో అలాగే వల్లించి వల్లించి ఉంటాడు ఆ వల్లించడం పోతే చేతికి పట్టాకొచ్చే చెయ్యి అవుతుంది అని చదివి ఇంకేం చదువుతుందండి వాడే మనిషే కదా వాడేనా కూడా ఇంకేం చదువుతుంది వాడు ఓపిక అయిపోయింది అక్కడ వివాహో విద్యానాఖ్యాయ ఇంకా వాడు తరగ వాడేం చదువుతుంది లేదా అప్పుడప్పుడు ఇంకా వల్లించింది కొంత మనస్సులో పెట్టుకుంటే వాడు మొనగాడే మహాత్ముడికి రెక్క ఆ పరిస్థితిలో ఇంకా అర్థం చదవాలంటే మన సంస్కృత భాష ఇదే అది కాబట్టి మన వేద పండితులు ఏం చేశారంటే అర్థాన్ని మర్చిపోయారు అర్థం అనేది పక్కన పెట్టేశారు పక్కన పెట్టేశారు ఎవరు దాని గురించి పట్టించుకో ఎవరో కొద్దిమంది ఎవరో ఇద్దరు పిచ్చి వాళ్ళు ఇంకా ఒప్పుకున్న వాళ్ళు ఎవరో అది ఈ కాలంలో వస్తుంది పూర్వకాలం వాళ్ళు అర్థం చదువుతుంది అర్థం చదువుకోవాలంటే ఎవరైనా వ్యాఖ్యాతం ఉంటే తేలిపో ఎందుకంటే అన్ని నిఘంటుల్ని స్టడీ చేసి ఒక ఆర్గనైజ్ చేసి మన పని కొంత ఎం చేస్తాడు ప్రతి దాని నుంచి మనమేం చేసుకోవాలంటే జీవితం చాలు అందుకోసం పరోపకారం దాన్ని ఆర్గనైజ్ చేసి పెట్టితో ఒక ఉపకారం మనం చేసిన మననం నలుగురికే అందిపోతుంది అదొక సేవ ఆ విధంగా భర్తృప్రపంచుడు రాసిన అది చదువుతుంది శంకరులు కూడా దాన్నే చదివారు ఉపనిషత్తు చదివి దాన్ని తీశారు ఆయనకి దాని నిండా దోషాలు కనబడి కాదు కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాలని పట్టుకుని ఖండిస్తారు ఎందుకు ఖండిస్తారంటే అదే చదివి అదే దారిలో పోతే వీడు పర పురుషార్థం నుంచి వంచితైపోతాడు ఆయనేదో పాపం ఆయన చేసింది ఆయన చేసినది ఆయన పేరు పెట్టి ఎప్పుడు ఆ భర్తప్రపంచ అనే మాట కొంచెం టీకాకారులు అంటారు తప్పిస్తే శంకరుల నోటంతో ఆ మాట రాదు ఈ టీకాకారులు అప్పటి గ్రంథాలని వాటిని స్టడీ చేసి భర్తృప్రపంచాచార్యుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడని వాళ్లు చెప్తే మనకు తెలిసింది శంకరుల నోటంతో రాలేదు శంకరులు ఎప్పుడు కేకిత్ అని అంటారు రు అని బహుచనం కూడా వేస్తారు ఖచ్చితంగా అందరం ఖచ్చితంగా కొన్ని చోట్ల ఒళ్ళు మండించోట ఖచ్చితంగా ఇంకోహల్ ఇంకోహల్నే అన్నా భర్తప్రపంచర్యాద చేస్తారు తర్వాత భర్తప్రపంచ కేవలం ఖండించే టైంలోనే కోతనికి ఇస్తారని కొన్ని చోట్ల ఏమంటారంటే ఈ మంత్రాన్ని కొంతమంది ఆచార్యులు ఇలా చెప్తారు అది ఉంది అంటారు ఆల్టర్నేట్ ఎక్స్ప్లెనేషన్ తనిస్తారు లేకపోతే రాజు అలా కూడా కొన్ని చోట్ల ఉంటారంటే మీకు ఎలా ఇచ్చుకుంటే ఎలా తీసుకోండి అని వదిలేస్తాను విపేక్షం మీరు ఇది అది నచ్చితే తీసుకోండి ఎలా తీసుకున్నా పర్వాలేదు అన్నట్టుగా వదిలేస్తాను కొన్ని చోట్ల ఆ చెప్పింది బాగానే ఉంది కానీ నేను చెప్పింది ఇంకా బాగుండేమో చూసుకోండి అన్నట్టుగా హింపి చూపిస్తాను దాని ఏదో అరుచిని అరుచి అంటే అయిష్టాన్ని ప్రదర్శించి కొంటారు అరుచిని స్పష్టంగా చెప్పరు అరుచి ఉందనే భావన కలిగించి మంచి వ్యాఖ్యానం చెప్తాను కొన్ని చోట్ల తప్పనిసరిగా ఖండించి వ్యాఖ్యానం చేస్తారు ఇది ఒక పద్ధతి అలా చేయకపోతే తర్వాత తరం వాళ్ళకి ఆ తరంలో ఉన్న వాళ్ళకి కూడా జ్ఞానం అందాలి కదా అందుకోసం ఆ సేవ ఆయన చేశారు ఇప్పుడు ఒక పూర్వపక్షం భర్తృప్రపంచాచార్యులు ఈ మొత్తం సెక్షాన్ని ఏ రకంగా చూశారో చెప్పి దాన్ని ఖండించబోతున్నారు ఏకోక్ష్మి పురుషో దృశ్యతే ఇది ప్రజాపతి కానీ మనం ఎలా చదివామండి ఏషోక్ పురుషోటే అని చెప్పాడు ప్రజాపతి మొత్తం అటుసార్ మనం ఎలా చదివాం ఆయన కంటి ఎల్ చూపు ఉండే సాక్షిని ఉద్దేశించి చెప్పాడు గారు కానీ దేహమే ఆత్మ ఛాయ ఆత్మా ఇంద్రుడును విరోచినుడు భ్రమపడ్డాడని మనం చదివాము అవునా కానీ భర్త ప్రపంచాధికారులు ఏమంటున్నారంటే కింద వరపక్షం ఆయన ఏమంటున్నారంటే ప్రజాపతి గారు మొట్టమొదట వాస్తవంగా చెప్పిందే ఛాయాత్మ అంటున్నారు ఎంత తేడా వచ్చిందో గమనించారా కాబట్టి ప్రజాపతి ఛాయాత్మ అని చెప్పాడు అంటే అర్థం ఏంటనమాట ఇంద్రుడు అర్థం చేస్తున్నది కరెక్టే ఈరోజు అర్థం చేసుకున్నది కూడా కరెక్టే ఆ స్టేజీలో అది కరెక్టే ఓకే దాని వాస్త అ ప్రజాపతి ఇంద్రుడు అర్థం ఎలా ఇంత విరోచన లేడు పిక్చర్ లో వాడు మొదటిసారి డ్రాప్ అయిపోయాడు స్వప్నంలో ఇంద్రుడు ఎలా అర్థం చేసుకున్నాడు స్వప్నాభిమానియే ఆత్మను అర్థం చేసుకున్నాడు అంచేతనే నాహమత్ర అన్నాడు ఎందుకంటే స్వప్నాభిమాని ఓసారి మహా ఉత్సాహంతో ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు ఉన్నా ఇంకోసారి ఏడుస్తున్నట్టు అందరూ మేధపడి మొత్తుతున్నట్టు కూడా వీడికి కళ్ళొస్తాయి అక్కడ వీడు దుఃఖాన్ని పొందేస్తున్నాడు కాబట్టి చూడడానికి ఓ సందర్భంలో అద్భుతంగా ఉన్నాం మరో సందర్భంలో దుఃఖమే నెప్పి నెచ్చి పడుతుంది విఘ్నంతివా విచ్ఛాదయటీవా పరిగెత్తుకుని సో అప్రియవేత్తవా అప్రియాల నుంచి అనుభవిస్తున్నట్టుగా దాంతో ఈ స్వప్నాభిమాని దుఃఖానికి అతీతుడు కాలేదే అని అనుకుంటాడు ఇంద్రుడు ఇప్పుడు ఇంద్రుడు అర్థం చేసుకున్నది కరెక్టా తప్ప మనం ఎలా చదివాము ఇంద్రుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు అని మనం చదువుకున్నాం అని ఆయన ఏమంటున్నాడు ఇంద్రుడు అర్థం చేసుకున్నది కూడా కరెక్టే స్వప్న స్థాయిలో వారు అర్థం చేసుకున్నది కరెక్టే ఓకే సుక్షిప్తం దగ్గరికి వచ్చాం ఫస్ట్ ఆయన ప్రజాపతి గారు సంప్రసాద అని చెప్పాడు ఇంద్రుడు ఏమని అర్థం శూన్యం అని అర్థం చేసుకున్నాడు ప్రజాపతి గారు చెప్పిందే శూన్యమయ్యి ఇంద్రుడు శూన్యం అర్థం చేసుకున్నాడా లేక ప్రజాపతి గారు సంప్రసాద చేత పరమాత్మని బోధిస్తే ఇంద్రుడు పొరపాటును శూన్యం అర్థం చేసుకున్నాడా మనం ఏమని ప్రజాపతి గారు పరమాత్మనే బోధించారు అన్ని సందర్భాల్లో కూడా ఇంద్రుడే తర్థం చేసుకున్నాడు అని మనం చదువుతాం కానీ ఆయనేమంటున్నారు ప్రజాపతి గారు శూన్యాన్నే బోధించారు ఇంద్రుడు కరెక్ట్గానే అర్థం చేసుకున్నాడు అని అంటున్నారు నపరహ అపహత పామత్వాది లక్షణ విరోధాత్ కాబట్టి ప్రజాపతి మొదటి పర్యాయంలో ఛాయాత్మనే చెప్పాడు పరమాత్మని చెప్పలేదు పరమాత్మ అంటే అల్టిమేట్ రియాలిటీ అది చెప్పలేదు రెండో పర్యాయంలో స్వప్నాభిమాని చెప్పారు పరమాత్మని చెప్పలేదు మూడో పర్యాయంలో శూన్యాన్ని చెప్పారు పరమాత్మని చెప్పలేదు ఎందుకంటే అని వాళ్ళ పక్షం చెప్తున్నానండో ఎందుకంటే అపహత పాప్మా అని మొట్టమొదట ఆత్మ లక్షణం చెప్పారు యా ఆత్మ అపహత పాత్మా జరవ విమృత్యు అపహత పాప్మా అనే లక్షణాన్ని మీరు అప్లై చేసినట్లయితే పురుషో దృశ్యతే అనే వాక్యంలో అపహత పాప్మాని అన్వయం చేయటం కష్టం అవుతుంది అది సందర్భం కుదరదు పరమాత్మే అన్నట్లయితే కాబట్టి అక్కడ చెప్పింది పరమాత్మ కాదు పూర్వపక్షం అండి అలాగే స్వప్నాభిమాని దగ్గర అపహత పాప్మాని అప్లై చేయడం కష్టం అవుతుంది ఎందుకంటే స్వప్నంలో సుదూఃానుభవం ఉన్నది కాబట్టి అక్కడ చెప్పింది పరమాత్మ కాదు సుశుక్తిలో సర్వము అజ్ఞానంగానే ఉంది గనక అక్కడ కూడా అపహత పాత్మ అన్నది అప్లై కాదు కాబట్టి ఒరిజినల్ గా చెప్పిన అపహత పాత్మ అనే లక్షణం ఏదైతే కలదో అది మూడు సందర్భాల్లో చెప్పినటువంటి చెప్పిన వాక్యాల్లో అన్వయం కావటం లేదు పురపక్షం కూడా అన్వయం కావటం లేదు కాబట్టి ఈ మూడు సందర్భాల్లో చెప్పబడినది అసలు ఆత్మ కాదు మొదటిసారి ఛాయాత్మ రెండోసారి స్వప్నాభిమాని ఆత్మ మూడోసారి శూన్య రూపమైన ఆత్మనే చెప్పాడు ప్రజాపతి గారు అని వాళ్ళ హేతు విరోధ ఇది మనంటే అని వాళ్ళు తలపొస్తారు ఛాయాద్యాత్మనాంచోపదేశే ప్రయోజనమాచక్షతే ఆచక్షతే బహువచనం అండి ఆచస్తే అచక్షాతే ఆచక్షతే ఏమండి ప్రజాపతి గారు పరమాత్మని పరమాత్మ అంటే వాస్తవమైన ఆత్మని చెప్పడం మానేసి ఈ ఛాయాత్మల్ని వాటిని చెప్పడం ఎందుకండి అంటే కాదు దానికి ప్రయోజనం ఉంది దానికి ఒక ప్రయోజనాన్ని కల్పిస్తున్నారు ఈ పూర్వపక్షం లంబా పూర్వపక్షం ఇనా ఎక్కడో సత్యం అని ఎక్కడో తర్వాత తారాలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏదో పూర్వపక్షాన్ని గురించి నాలుగు మాటలు చెప్పాను మళ్ళీ రేపు క్లాస్ లో ఈ పూర్వపక్షాన్ని పరోగా స్టడీ చేసి సిద్ధాంతాన్ని రేప్యత చేశారు శ్రీకృష్ణార్పుణమస్త